No. Yeah. పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి జ్ఞానమును ప్రతిపాదిస్తున్నారండి కర్మ విషయంలో చాలామందికి పరిచయం ఉన్నది భక్తి విషయంలో కూడా చక్కగా పరిచయం ఉన్నది కానీ జ్ఞాన విషయంలో అందరికీ పరిచయం లేదండి ఈ మహానుభావులో ఏకాంతంలో కూర్చుని చక్కగా తమ ఇంద్రియములను తమ మనస్సును జయించినటువంటి వారికి మాత్రమే అవగాహన అవుతుందండి తక్కిన వారు ఊరికే చదవచ్చు కానీ అనుభూతి మాత్రం కలగటం చాలా కష్టం అండి ఇది పరమాత్మ ఒక పదవాధ్యాయం విభూతి యోగంలో ఒక సిద్ధాంతం చెప్పినారు ఎవరు భక్తిపూర్వకంగా ప్రీతిపూర్వకంగా హృదయపూర్వకంగా నన్ను చింతన చేస్తున్నారో వారి యొక్క భక్తిని మెచ్చుకొని నేను వారికి జ్ఞానదీపం వారి హృదయంలో జ్ఞానదీపమును వెలిగిస్తాను అని చెప్పి చెప్పారండి దేశం అంటారు ఎవరి యొక్క అంటే వారి యొక్క ఎవరో చెప్తున్నారు చూడు సతతయుక్త భా ప్రపూర్వకం ప్లీజ్ అండర్లైన్ ప్రీతి పూర్వకం చాలా మంది దేవుణ్ణి భజిస్తున్నారు కానీ ప్రీతి కలవటం లేదు ఎంతమందో పొద్దున్న లేస్తే ఇదే పది కదండి చాలా మందికి అర్చన పూజ ఆరాధన ధ్యానం ఇటువంటిదన్నీ చాలా చేస్తున్నారు ప్రీతి కలుస్తున్నదా భక్తి కలుస్తున్నదా ఏకాగ్రత ఉన్నదా అది ప్రశ్న చాలామంది నేను గంట సేపు ధ్యానం చేశాను అరగంట చేశాను ముక్కాలు చేశాను నేను లక్ష ఒత్తులు వెలిగించాను కోటి జపం చేసినాను ఇది చెప్తున్నారు మంచిదే ఏమంటే ఏ ఈ నామాలన్నీ కూడా ఈ పూజలు కానీ నామాలు కానీ చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రంగా ఉన్నదా అదండి చాలా ముఖ్యం చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది ఒకనాడు ఒక భక్తుడండి ఎప్పుడు కృష్ణ పూజ చేస్తూ చేస్తూ ఆ కృష్ణ విగ్రహం కృష్ణుని యొక్క చిన్న విగ్రహం అక్కడ పెట్టుకొని పూజ చేస్తున్నాడండి పూజ చేస్తున్నారు పూజ చేస్తుంటే నాళ్ళ నుంచో చేస్తున్నాడు కృష్ణ పూజ అకస్మాత్తుగా పూజా మందిరంలో ఆ పరమాత్మ ప్రత్యక్షమైనాడండి అకస్మాత్తుగా ఎటువంటి ప్రీ అరేంజ్మెంట్ ఏమి లేదండి అకస్మాత్తుగా వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసినారండి సర్ప్రైజ్ విజిట్ అంటారండి దీన్ని ఇన్స్పెక్టర్లు కూడా స్కూల్ అట్లాగే విజిట్ చేస్తుంటారు సర్ప్రైజ్గా అకస్మార్త్గా విజిట్ చేస్తుంటారు ఈ కృష్ణ పరమాత్మ కూడా వచ్చేటప్పటికి ఈ భక్తుడండి ఎంత ఆనందపడ్డాడంటే నా జన్మ ధన్యమైపోయింది ఇంతవరకు నేను విగ్రహాన్ని అసలు వ్యక్తే ఇక్కడ ప్రత్యక్షమైన మహానుభావుడు అని చెప్పి ఆ భక్తి తన్మయత్వంలోనండి మహనీయులు చూడండి ఎవరైనా ఇంటికి వస్తే అతిథులు ఏం చేస్తారు చెప్పండి ఏదైనా వారికి పాలో పండో ఏదో టిఫిన్ ఏదో మనం ఆతిథ్యం ఇస్తాం కదండి అదేవిధంగా సాక్షాత్ కృష్ణ పరమాత్మ కూడా ఆ భక్తుడికి వారికి నైవేద్యం ఏదైనా ఇస్తే బాగుండను పెద్ద ధనవంతుడు కాదు దీదవాడు అక్కడ ఒక అరటి పండు మాత్రం ఉన్నదండి ఎక్కడ పూజాగ్రహంలో ఆ అరటి తీసి ఆ భక్తిలో తన్మయుడైపోయి దాన్ని ఒలిచి ఏం చేసినాడో తెలుసండి గుజ్జు పార వేసి తొక్కు పెట్టాడండి దేవుడికి చూడండి ఆ తన్వయత్తంలో మరి మరిచిపోయినాడు పాపం ఏది చేయవలనో తెలియక పాప భక్తిలో మునిగిపోయినాడండి అత భగవానుడు చక్కగా దాన్ని మింగి ఆనందంగా అంతర్ధానం అయిపోయినాడు సరే వారు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఈ భక్తుడు చూసుకున్నాడు నారాయణ నారాయణ అపచారం అపచారం ఇది ఉపచారం కాదు అపచారం జరిగిపోయిందే యో సామాన్య వ్యక్తులకే పెట్టరే అటువంటిప్పుడు సాక్షాత్ భగవంతునికే నేను ఇది పెట్టాను ఈ తొక్కు పనికి రాంది అసారమైనటువంటిది ఎంత పాపం నేను ఒడిగట్టుకున్నానని చెప్పి భావన చేస్తూ ఏం చేయాలి ఇప్పుడు నీ కంటి వెంట ధారధారగా దుఃఖిస్తున్నాడు అయిపోయింది పని వారు అంత దానం అయిపోయినారు ఏం చేయాలని చెప్పి పట్టుదల వహించి ఏం చేసినాడు తెలుసు మళ్ళీ ఓం శ్రీకృష్ణ మహా అని చెప్పేసి మళ్ళీ వేలకు వేలు జపంచాడండి ఏమైనా సరే మళ్ళీ ప్రత్యక్షం చేసుకుంటాను ఈసారి మాత్రం ఈ తప్పు జరగనివ్వను అని ఏం చేశాడు తెలుసుండి అరటి పళ్ళు ఒక పది పదిహేను తెప్పించాడండి ముందుగా తెప్పించి దాన్ని బాగా తోలు వల్చి గుజ్జు మాత్రం దేవునికి పెట్టినట్టుగా రిహర్సల్ రిహర్సల్ చేశాడండి ఎందుకంటే ఈ తప్పు మళ్ళీ రాకూడదు ఏది గుజ్జు పారవేసి తొక్కు పెట్టడం అది కొ చేయకూడదు కాబట్టి ఆ భగవాను సారభూతమైనటువంటి వస్తువు ఇస్తామని చెప్పి ప్రాక్టీస్ చేశాడండి బాగా ఎవరు ఈ భక్తుడు కృష్ణ భక్తుడు పది పదిహేను అట్లాగే రిహర్సల్ చేశాడండి ఇదిగో దేవుడు ఇక్కడ ఉన్నాడు ఇదిగో దేవుడు ప్రత్యక్షమైనాడు ఇదిగో అరటి పండు గుజ్జు వారికి పెడుతున్నాను అని బాగా రిహర్సల్ చేశాడండి సరిగా ఒక కొంత రెండు మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ కృష్ణ పరమాత్మ మళ్ళీ ప్రత్యక్షమైనాడు అప్పుడు ఏం చేసినాడు తెలిసి నీ పొరపాటు మళ్ళీ రాకూడదుగా అందుచేత అరటి బాగా ఒలుస్తూ పొరపాటు రాకుండా ఉండటానికి దాని మీద ఏకాగ్రంగా దృష్టి పెట్టి ఒలిచి లోప దేవుడికి పెట్టాడని భగవానుడు ఏం చేసినాడంటే విసిరి అవతలు బాగా వేశాడని తెలియలేదు మొదటి రోజు మొదటి రోజు మీరు ప్రత్యక్షమైనప్పుడు ఏదో పొరపాటు జరిగిపోయింది మీకు అసారమైనటువంటి వస్తువు పెట్టినాను అని చెప్పి చాలా దుఃఖిస్తున్నాను ఇప్పుడు సార వస్తువు పెట్టాను మీరు ఎందుకు దాన్ని తిరస్కరించి అవతల పారేసినారని అడిగితే ఆయన మొదటిసారి నువ్వు ఆసార వస్తువు ఇచ్చినా కూడా నీ మనస్సు ఎక్కడుంటే అంటే నా పాదపద్భమ్ములు మీద ఏకాగ్రంగా ఉన్నది రెండోసారి నేను ప్రత్యక్షమైనప్పుడు నీ మనస్సు ఎక్కడుందంటే నన్ను మర్చిపోయి అరిటి ధ్యానం చేస్తున్నావు నువ్వు తొక్కు దాని గుజ్జు దీన్ని కూర్చో చింతన చేస్తున్నావు నన్ను మర్చిపోయినాయన అని చెప్పి చక్కని వాక్యం చెప్పాను సుచ కనుక ఏకాగ్రత అనేటువంటిది దీనికి ఇప్పుడు అసారమైన వస్తువు దేవుడికి పెట్టమని కాదండి దీని యొక్క అంతరార్థం ఏమిటంటే భగవానుడు ఏ కొంచెం ఇచ్చినా భక్తితో ఇచ్చింది సంతోషిస్తాడు చూడండి పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్త్యా ప్రయచ్చది తదహం భక్తి ఉపృతమశ్నామి ప్రయతాత్మన ఇతలో తొమ్మిదవ అధ్యాయంలో చెప్తాడు చూడండి కనుక ఏం ప్రధానం అంటే మన భక్తి ప్రధానం మనం ఇచ్చేటువంటి నైవేద్యం పెద్ద గొప్ప కాదండి ఇది కొద్ది కావచ్చు ఎక్కువ కావచ్చు బీదవాడైతే ఏమి ఇస్తాడు చెప్పండి నైవేద్యం తినటానికి గతి లేనప్పుడు భగవంతునికి ఏం పెద్ద నైవేద్యాలు ఇవ్వగలడు అయినప్పటికీ నీ హృదయం ఇస్తాడు చూడండి పూజకై మా వేట ఇదొరకు చెప్పినాను కదండి నేను కొబ్బరికాయలు కొనలేను మహానుభావా నారికేళం కొనలేను కానీ హృదయం అనేటువంటి దాన్ని మీకు సమర్పిస్తాను అంటాడు చూడు నైవేద్యమిడమాకు నారికేళము లేదు హృదయమే చేతి కందియ నుండి పాద్యములెడమాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి భక్తితో చేసేటువంటి పరమాత్మ చాలా సంతోషిస్తాడు ఈ విషయం మర్చిపోయి ఏం చేస్తున్నారు తెలుసు అండి ఎంతసేపటికి సర్ఫేస్ పెంచుకుంటున్నారు డెప్త్ తగ్గిపోతున్నదండి ఒకసారి ఈ కార్యక్రమాలన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే లాంఛనం బాగం పైకి అన్నీ చక్కగా జరిగినట్లు కానీ కనిపిస్తున్నాయి కానీ హృదయం అనేటువంటిది పరీక్షిస్తాడు భగవంతుడు అవర్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ ది బాడీ శరీరంతో ఏం చేస్తున్నామని దేవుడి గారు పరీక్షించారు మన హృదయంతో ఏం చేస్తున్నాం సుజల కనుక భగవానుకి మనం ప్రార్థన చేసినా ధ్యానం చేసిన పూజ చేసిన హృదయం కలవాలి కనుకనే అక్కడక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా చూడండి ఊరికే ఉచ్చరించండి చాలా అయినా దాని భావం కూడా చింతన చేయండి చూడు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ ఉచ్చరిస్తూ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మాం అను మాం అనుస్మరణ్ అధిష్టానమైనటువంటి నన్ను కూర్చి చింతన చేయండి ఓంకారాన్ని ఉచ్చరించండి దైవనామం ఉచ్చరించండి అదేవిధంగా మీరు ఎన్నో చిన్నప్పటి నుంచి ఎన్నో జపాలు తపాలు చేస్తున్నారు కదా మంచిదే కానీ ఈ విషయం కూడా కొంచెం ఆలోచించండి మీరు ఈ ధ్యానం చేసేప్పుడు మన ఇవన్నీ కూడా బహిర్ముఖంగా మనస్సు ప్రవర్తిస్తున్నదా చెప్పండి మనసు ఇక్కడికి అక్కడికి ఊరికి పరిగెత్తుతుండే దాని దాని శక్తి అంతా కూడా ఈ దృశ్యంలోనే క్షీణం అయిపోతున్నదండి ఇంకా దేవుడి మీద ఎక్కడ మిగులుతుంది చెప్పన్నది అందుచేత ఇతరమైంది ఏది చింతన చేయకూడదండి సరే అన్యాశ్రయాణం త్యాగో అనన్యత అంటాడు నారదుడు భక్తి సూత్రం నారద భక్తి సూత్రంలో అనన్యత్వం అంటే ఏమిటంటే అన్యాశ్రయాణం త్యాగ ఇతరమైనటువంటి వస్తువులు గొడవలు అన్ని మర్చిపోండి కాసేపు కనీసం ఈ ధ్యానం చేసే ఎప్పుడైనా దాన్ని యూ మస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అప్పుడు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం చూ పరిగెత్తే మనస్సు ద్రష్టు అంటే ఆత్మ ఎందు అవుతుంది వృత్తి సారూప్యం ఇతరత్ర అటు కాకుండా ఉంటే ఈ వృత్తుల్లోనే పడిపోతుంది అంత మనస్సుకి ఏకాగ్రత ఉండదు దైవ చింతన సరిగా జరగదండి మరికొందరు ప్రార్థన చేస్తుంటారు కానీ హార్ట్ ఫలిట్గా చేయటం లేదండి కొందరు సరే ప్రార్థనలు చక్కగా జరిగిపోతుంది ఎట్లా ఉంది మనకి రెండు వస్తువులు ఉన్నాయి నోరు హృదయం సరే ప్రార్థన అనేది నోటితో జరుగుతున్నది కానీ హృదయంతో అందరికి అందరిలో జరగటం లేదండి అది ఓ చోట జరిగిన విషయం చెప్తున్నాను కలకత్తాలోనండి పెద్ద కాళికా దేవాలయం ఉందండి మీరు మీలో ఎవరైనా చూసుంటారు వ్యాధ దేవాలయం రామకృష్ణ వరంస్కార్ పూజ చేశారు చూడండి కాళికా అమ్మవారి దేవాలయం బ్రహ్మాండమైనటువంటి విగ్రహం అండి సార్ ఆ విగ్రహం దగ్గర పూజారి పూజ చేస్తున్నాడు పొద్దున ఏడు గంటలు కాగానే ముందుగానే వచ్చి అన్ని పూజలు పూజ చేస్తాడు ఏడు గంటలకే భక్తులు వస్తారండి అండోపతన్నంగా వస్తారు ఏడు అయిన తర్వాత వీరు పూజలు చేస్తుంటారు అందరూ ప్రార్థన చేయటం వింటున్నాడండి ఎవరు పూజారి వాళ్ళు ఎవరు ప్రార్థన చేసినా ఒకటే రొకంటి పాట ఏడు అమ్మ తల్లి జగజ్జనని సంసార కూపంలో పడి నానా దుఃఖాలు పొందుతున్నావు అమ్మ నీ దరికి చేర్చుకో మీలో లేనం చేసుకో ఈ బాధలన్నీ తప్పించు తొలగించు మోక్షాన్ని కలుగు చేయి అని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు ప్రతివారు ఇదే ప్రార్థనండి మీలో లేనం చేసుకో మీలో కలుపుకోని ఈ పూజారికి సందేహం కలిగింది ఈ ప్రార్థన నోటిలో నుంచి వస్తున్నదా హృదయంలో నుంచి వస్తున్నదా కనిపెట్టాలి ఒకరోజు కనిపెట్టాలని ఏం చేశాడంటే ఏడు గంటలకి భక్తులు వస్తారు కదా ఆరున్నరకే పూజ అంతా పూర్తి చేసి విగ్రహం బ్రహ్మాండమైన విగ్రహం కాళికాదేవి దాని వెనక దాక్కున్నాడండి ఎవరు పూజారిట్ట నక్కి కూర్చున్నాడు కనిపించడండి పెద్ద విగ్రహం కదా దాని వెనక ఊరికి నక్కి కూర్చున్నాడు ఏడు గంటలకి భక్తులు తండోపతనంగా రావటం ఈ మామూలు రోకంట పాట ఏంటి అమ్మా తల్లి జగజ్జనునే సంసార కూపంలో నానా దుఃఖాలు పొందుతున్నాం మీలో వాక్యం చేసుకో మీలో కలుపుకో మీలో లేనం చేసుకో అని ప్రార్థన చేస్తే ఆ పూజారి వెనక నుంచి సన్నగా కేకవేశాడు ఓ భక్తులారా ఎవరెవరు నాలో లేనం కావాలని చెప్పి అనుకుంటారో విగ్రహానికి దగ్గరగా వస్తే ఇప్పుడే నాలో కలుపుకుంటాను అన్నాడండి ఇప్పుడే కలుపుకుంటాను నాలో అన్నాడండి అప్పుడు ఏం చేశారు తెలుసు భక్తులంతా ఒకరి మోహనం ఒకరి చోట మొదలు పెట్టారని ఇంటి దగ్గర అన్ని పనులు పెట్టుకుని ఇప్పుడేనా అమ్మలో లేనా ఇప్పుడేనా అని ఒక్కొక్కడు ఒక్కొక్కడు జారుకుంటున్నారండి ఇక్కడ దగ్గరగా ఉంటే కలుపుకుంటున్నావు మళ్ళీ అని చెప్పి అందరూ ఖాళీ అయినారండి అక్కడ ఎందుకంటే అమ్మలో ఇప్పుడు వెళ్ళి అని చెప్పేసి అందరూ వెళ్ళిన తర్వాత పూజారి బయటకు వచ్చి ముక్కు మీ నారాయణ ఏం ప్రార్థనలు రావి వద్దు లేస్తే కలుపుకో కలుపుకో నేను లేనని చేసుకో చేసుకుంటానంటే ఒక్కడలేడు అక్కడ ఇట్లా ఉంటాయండి నిజంగా అసలు దేవుడి గారు వచ్చి చెప్పినా కూడా వాళ్ళు ఎవరండి వినేది చెప్పండి ఈ ప్రాపంచకమైనటువంటి విషయంలో పడి వ్యవహారముల్లో మునిగిపోయి చూడండి వస్తువును మర్చిపోతున్నారండి ఇది చాలా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఇటు జరగకూడదు ఇటు విధంగా సరే మనం ఏ కార్యం చేస్తున్నప్పటికీ వీ మస్ట్ రిమంబర్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ అవర్ ఐడియల్ ఆఫ్ లైఫ్ ఎందుకు పుట్టామో మన లక్ష్యం ఏమిటో ఎక్కడికి పోతున్నామో చూడండి మహాసముద్రం సంసార సముద్రం సంసార సముద్రంలో మనకు ముఖ్యం ఏమిటంటే స్పీడ్ కాదండి డైరెక్షన్ ఇస్ ఇంపార్టెంట్ మహాసముద్రంలో ఇటు పోవాలనా ఇటు పోవాలా ఇటు పోవాలన్నా దిక్కు తెలియదు కదా అదేవిధంగా ఇటుపోతే నరకం ఇటు పోతే స్వర్గం ఇటు పోతే మోక్షం ఇన్ వాట్ డైరెక్షన్ హ్యావ్ ఇ టు ప్రొసీడ్ చెప్పండి అది కదా ముఖ్యం అది ఆలోచించట్లేదండి ఎందు సే ఇప్పటికేదో రోకంటి పాటగా జరిగిపోతున్నది వాళ్ళ తల్లిదండ్రు చేస్తున్నారు తాతలు చేస్తున్నారు ఇతరులు చేస్తున్నారు ఆ విధంగానే జరిగిపోతున్నది కానీ వ్యవహారం ఆఖరికి అంత్యకాలం వచ్చేటప్పటికి ఎవరండి రక్షించేది చెప్పండి ఆ యమధ బ్రహ్మరాజు దగ్గర ఎవరండి మనం కాపాడేది చెప్పండి మనం చేసిన పుణ్యకర్మ మనం చేసిన ధర్మకర్మ మనం మన యొక్క భక్తి మన యొక్క వైరాగ్యం ఇదండి కాపాడుతుంది పరలోకానికి ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనం చేసినటువంటి ధర్మం నేడవలే మన వెంట వస్తుందండి సార్ అదేవిధంగా మనం చేసిన పాపం కూడా వెంట వస్తుందండి ఇట్ విల్ ఫాలో లైక్ ఏ షాడో ఏ ఎంత బాధిస్తుందంటే చెప్పడానికి లే ఈ పాపం కనుక్కుంటే కనుకనే మన జీవితం పూర్తి కాకముందే ఏదో తెలుసో తెలియకో మనంతా సంపాదించుకున్నటువంటి పాపం మోట ఉన్న చూడండి దాన్ని దగ్ధం చేయాలండి సరే పాపాన్ని కంప్లీట్గా నెగెక్ట్ చేస్తే దేని చేత పుణ్యం చేత జ్ఞానం చేత చూడు జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అంటాడు చూడండి కురుత అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కూరుతే తథ కనుక ఈ పుణ్యాన్ని జ్ఞానాన్ని చక్కగా ఆర్జించుకుంటే ఈ పాపం అవుతుంది అంత నాశనం అయిపోతుంది ఎప్పుడు పాపం తలగిపోయిందో హృదయం శుద్ధం అవుతుందని సార్ ఇదండి అప్పుడు మన యొక్క నిజస్వరూపం తెలుసుకోబడుతుంది అదే సార్ ఇప్పుడు మనం అక్కడే ఉన్నామండి జ్ఞాన చట్టంలో చక్కని జ్ఞాన విచారణ శ్రీకృష్ణ పరమాత్మ నేర్పుతున్నారండి జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి నిన్న జనం కొద్దిగా చెప్పాను ఈ ఉద్య అధ్యాయములంతా కూడా అండి కాలేజీ కోర్స్ అనేది నిజంగా ఎంఏ కోర్స్ అని చెప్పి చెప్పవచ్చు అతీతమైనటువంటి జ్ఞానం అంటే మన యొక్క యథార్థ స్వరూపం దీని చూసి ఏమి కంగారు పడవలసిన పని లేదండి మన స్వరూపాన్ని తెలుసుకోవటంలో పెద్ద కష్టం ఏంటండి ఇప్పుడు శరీరం శరీరం నేను అని చెప్పి ఎవరికైనా నేర్పాలనా వాడికి తెలుస్తూనే ఉంది హీఈ్ ఐడెంటిఫైయింగ్ హింసెల్ఫ్ విత్ ది మార్టల్ బాడీ దానికి పెద్ద నేర్పటం ఏంటండి అదేవిధంగా ఆత్మ మన యొక్క స్వరూపంగానే ఉన్నది కానీ ఇతరులు చెప్పినా వీడికి అర్థం కావటం వాడికి అసలే తెలియటం అందుచేత అనేక జన్మల నుంచి ఏమనుకుంటున్నాడు తాను కాని వస్తువుతో తాదాప్యం పొందిపోతున్నాడు ఇదండి ఘోరం నీ జన్మలన్నటికీ నీ కారణం ఈ అజ్ఞానం అండి సార్ నిన్నటి ఆ పదమూడో అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారు ఈ పుట్టడం చావటానికి కారణం ఏమిటంటే కారణం గుణసంగోస్య సదస్యోని జన్మసు ఈ మనస్సుతో తగులుకోవటమే ఈ బంధానికి కారణం తెలివి కలిగిన వాడు మనస్సుని సెపరేట్ చేసుకుంటాడు మనస్సు నేను ఎట్లా అవుతాను ఇది జడమైంది ఇప్పుడున్న మైండ్ ఇంకొక టైంలో లేదు వికారభూ ఇష్టమైంది నేనో నిర్వికారం నిర్వికారమైన వస్తువు వికారం ఎట్లా అవుతుందండి అనాదిగా ఉన్నటువంటి వస్తువు ఇప్పుడు మధ్యలో వచ్చిందండి ఈ కూడా ఈ మనస్సుకు చక్కగా హితబోధ చేయండి ఎందుకంటే ఈ శరీరం అనేది శాశ్వతం కాదు గూటిలోపళ్ళ పొట్టి గోటిలోపళ్ళ పెరిగి గూటిలో తిరిగేటి ఓ రామ గూడు స్థిరము కాదు గూటి మర్మము తెలిసి గురి జూచుకో రామచిలుక ఒక ఆయన బోధ చేస్తున్నాడు మనస్సు రామచిలుకగా పోల్చాడండి గూడంటేమిటి శరీరం శరీరం అనేటువంటి గూటిలో రామ ఉందండి ఏది మనస్సు దానికి హితబోధ చేస్తున్నాడు గూటి లోపల పొట్టి గూటి లోపల పెరిగి గూటిలో తిరిగేటి ఓ రామ చిలుక గూడు స్థిరము కాదు గూటి మర్మము తెలిసి గురి జూచుకో రామ తెలు చిలుక గూటి మర్మం తెలుసుకో ఈ శరీరం అనేది అశాశ్వతం అని తెలుసుకో మూడా ఏ దీంట్లో బడి శాశ్వతం అని చెప్పి అనుకుని అసలు యథార్థమైనటువంటి వస్తువుని విస్మరించడం అనేది ఎంత అధర్మమైనటువంటి విషయం చెప్పండిది ఎంత మానవుడు ఎంత పొరపాటు చేస్తున్నాడంటే సత్యమైన విషయాన్ని మర్చిపోతున్నాడు అసత్యమైన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు చూ అంత తలకిందుల వ్యవహారం పదిహేను అధ్యాయంలో ఒక చెట్టు చూపిస్తాడండి శ్రీకృష్ణ పరమాత్మ మనం చూసే చెట్టు కాదండి ఓర్ధమూలం అధ తలకిందుల చెట్టు చూ మనం చూసే చెట్లన్నింటికి కొమ్మల పైన ఉంటాయండి వేళ్ళు కింద ఉంటాయి కానీ పదిహేను అధ్యాయంలో చక్కని వృక్షం చెట్టు ప్రదర్శించినాడు కృష్ణుడు ఎట్లా ఉంది చెప్పండి ఊర్ధం మూలం వేళ్ళు పైన కింద ఏమండి ఏమిటి దాని అర్థం ఏమిటి చెప్పండి సంసార వృక్షం అంత తల్లకిందులు వ్యవహారం చూచి అంత ఇప్పుడు మనం మాట్లాడుకునేప్పుడు కూడా కొంచెం తల్లకిందులుగానే ఉంటాయండి మన మాటలు చూడండి మీరు పోతున్నారండి రోడ్డు మీద ఏదైనా రాయి తగిలింది అనుకోండి కాలికి అందరితో చెప్తారు ఏమండో రాయి తగిలింది అంటాడు అన్యాయం రాయి తగలలేదు వీడెళ్ళి రాయి కొట్టుకున్నాడండి అది అసలు కథ ఏంటి రాయి తగులుతుందా పాపం జడమైన వస్తువు అక్కడ కూర్చుంది రోడ్డు మీద అంతేది వీడెళ్ళి దానికి కొట్టుకుని అందరికి చెప్తాడు రాయి తగిలింది రాయి తగిలింది మాటల్లో చూడండి ఎంత తల్లకిందులు ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నారు ఊరు వచ్చింది అంటాడు చూడండి స్టేషన్ రాగానే ఊరు వచ్చింది లేదండి ఊళ్ళో వస్తాయా వీడు వచ్చాడు ఊరికి అదే కథ అది ఈ మాటల్లో కూడా చూడండి తల్ల మాటలేదు ఏ మాయాభా ప్రభా ప్రభావం వల్ల మానవుడు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా భావించుకుంటున్నాడు దీని పేరే అవిద్య చూడండి ఈరోజు ఇప్పుడు మనం జ్ఞాన షట్కంలో ఉన్నాం కాబట్టి జ్ఞానకాండను విచారణ చేస్తున్నా అసలు జ్ఞానం ఏమిటో విచారణ చేయాలి జ్ఞానం అంటే అందరికీ తెలియదని చెప్పినాను కదా శ్రీకృష్ణ పరమాత్మ నిరూపిస్తున్నాడు చూడండి జ్ఞానాన్ని సరే అనాది నుంచి మానవుడు పట్టించుకోవటం లేదండి ఈ అజ్ఞానంలోనే పడి ఇదే నిజం అనుకుంటున్నాడు దీని పేరు భ్రాంతి చాలా ఈ భ్రాంతి చేత ఏమేంటే ఉన్నటువంటి దేవుణ్ణి మర్చిపోయినాడు చూడు ప్రతి వారికి దేవుడు ఎక్కడున్నాడు దూరంగా లేడండి నిన్ననే మనం చదివాల్సి చూడండి దూర అంతికేచ అంతికేచి అంటే సమీపం నియరెస్ట్ అది మనకి మైక్ కూడా దూరంగా ఉంది ఈ టేబుల్ కూడా దూరంగా ఉంది మన గుడ్డ దూరంగా ఉంది మన శరీరం దూరంగా ఉంది మన మనస్సు దూరంగా ఉంది కానీ ఆత్మ ఇది నియరెస్ట్ మన స్వరూపంతోనే ఉన్నదండది దూరస్థం చాంతికే అవిభక్తం చె విభక్తంస్థితం నిన్న ఆత్మను గురించి భగవంతుని గురి చక్కని వర్ణన వచ్చిందండి ఈ విషయం తెలియక కనిపించేటువంటి శరీరం తానని చెప్పి ఈ ఆత్మనేది తాను కాను అని చెప్పి అవిద్య ఇట్లా భ్రాంతిలో పడిపోయినాడు ఈ భ్రాంతి ప్రభావం చేత ఏమైంది పుట్టడం చావటం జనన మరణం ఈ తల్లి గర్భంలో పుట్టడం మళ్ళా బాధలు పట్టడం ఇవన్నీ జరుగుతున్నాయండి కనుక మహనీయులు ఈ అవిద్యను తొలగించుకోండి అజ్ఞానాన్ని తొలగించుకోండి పెద్దల సమీపం వెళ్ళండి అనుభవం తెచ్చుకోండి వారి సేవ చేయండి వారి ముఖత వచ్చిన రెండు వాక్యాల్ని ఆచరణలో పెట్టండి ఒకవేళ గురువులు దొరక్కపోతే జగద్గురు అయిన కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాన్ని మనం శిరసావగించి ఆ భగవద్గీతను చక్కగా పఠించి అందులో సిద్ధాంతాల్ని నిత్య జీవితంలో కార్యాన్వితం చేసుకుంటే అదే పదివేలు చాలు మానవుడు బాగుపడడానికి చక్కనే అవకాశం ఉందండి సరే అవిద్య ఏమిటి చెప్పండి దానికి పతంజలి పతంజలి అనే మహర్షి యొక్క పేరు మీరు అప్పుడప్పుడు మిమ్మల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకున్నాడు యోగ విద్య చూద్దాం జ్ఞానంలో వ్యాసమహర్షి యోగంలో పతంజలి మహర్షి భక్తిలో నారద మహర్షి వీళ్ళ ముగ్గురండి అథారిటేటివ్ పర్సన్స్ చూచారు మనకి ప్రమాణం అండి వాళ్ళ ముగ్గురు యొక్క రచనలు ఈ వీరు పతంజలి అవిద్య అంటే ఏమిటి చెప్పండి భ్రాంతి అంటే ఏమిటి చెప్పండి చెప్తున్నారు ఉన్నది లేనట్టుగా చూడండి అనిత్య బాగా జ్ఞాపకం పెట్టుకోండి అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి అంటే డెఫినేషన్ చెప్తున్నారు అనిత్యమైంది నిత్యంగా భావిస్తాడు శాశ్వతమైంది అశాశ్వతంగా భావిస్తాడు అన్ని తల్లకిందులు సార్ ఇప్పుడు ఈ శరీరం చూడండి ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి నూరేళ్ల లోపే కదా వీడు ఏమనుకుంటాడో ఐ ఆమ్ ఎటర్నల్ చూడండి మై బాడీ ఈజ్ ఎటర్నల్ మై ఫ్యామిలీ ఈజ్ ఎటర్నల్ ఎవరిథింగ్ ఈజ్ ఎటర్నల్ శాశ్వతం అని చెప్పి ఎంత భ్రాంతిలో పడిపోయినాడు చూడండి అందువల్ల ఏం చేస్తున్నాడు శాశ్వతమైన వస్తువుని మర్చిపోయి దీని టైం అంతా వినియోగిస్తున్నాడు వినియోగించేటప్పటికీ ఏం జరుగుతుందో చెప్పండి అది శాస్త్రంలో ఒక చక్కని ప్రమాణం చెప్తున్నాను ఒక పట్టణం ఉందండి ఆ పట్టణంలో అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోతున్నారండి ఒక ఇంట్లో పన్నెండు గంటలకి అర్ధరాత్రి పన్నెండు గంటలకి కేకలు వేశారండి ఏం కేకలు దొంగలు దొంగలు దొంగలొచ్చారు దొంగలు వచ్చారని కేకలు వేశారు ఒక ఇంట్లో పడ్డారండి వాడు కేకలు వేసేటప్పటికి ఆ వీధిలో వారంతా నిద్ర లేచారండి నిద్రలేచేశారు లేచి ఎక్కడున్నాడు దొంగ అని చెప్పి అందరూ ఇటు అటు చూచారు కానీ వాడు పారిపోయినాడండి సరే వారు డబ్బు దొంగలించుకుని పారిపోయినాడండి అప్పుడు ఈ వీధిలో వారంతా ఏం చేసినారు అని కవీశ్వరుడు వర్ణిస్తున్నాడు సరే దొంగతనం జరిగింది అందరూ ఇళ్లలో జరగలేదు ఒక్కరింట్లో జరిగిందండి తక్కిన వారందరూ ఏం చేశారో తెలుసు దొంగ లేడు కదా ఇటువంటి తిరిగారు కాసేపు మళ్ళీ ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి కలుపులు వేసుకుని వెంటనే నిద్రపోలేదండి ఏం చేశారు తెలుసున ఎనపెట్టి తాళం వేసినావా లేదా అని చూసుకున్నారు దొడ్డి తలుపు తా గడ వేసినావా లేదా కిటికీలు బాగా మూసినావా లేదా ఇవన్నీ మళ్ళీ ఒకసారి పరీక్షించుకున్నారండి ఎందుకు పరీక్షించాలి అని కవీశ్వరుడు అడుగుతున్నాడంటే దొంగతనం వారింటో జరగలేదు ఎక్కడో పక్కన ఒక ఇంట్లో జరిగింది కానీ అందరూ జాగ్రత్త పడ్డారు ఆ వీధిలోని వారంతా చూడండి ఇట్ ఈస్ల్ అంటారు చూడండి దొంగతనం ఒకరింట్లో జరిగినా అందరూ జాగ్రత్త అనేది నాచురల్ కానీ నరాన్ గేహాత్ ప్రతి దివసం ఆకృష్ణ ఒక ఆయన ఒకరింటో వస్తువులు కాదు తీసుకెళ్లేది మనుషుల్నే తీసుకుపోతున్నాడు ఒక ఆయన వ్యక్తుల్నే తీసుకుపోతున్నాడు మెళ్ళ పాశం వేసి ఈడ్చిపోతున్నాడండి ఎవరింటోనా చనిపోయినాడు అనుకోండి పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు చూసినా ఇప్పుడు చూడండి దొంగ వాళ్ళింటోబడి సామాను ఎత్తుపోతే మన ఇంటో కూడా లేదా చెప్పండి ఆ విధంగా అయ్యో వాళ్ళింటో శరీరాన్ని ఎత్తుపోయినారే వాళ్ళుంటో ఎవరో చనిపోయినారే మన కూడా ఎవరైనా చస్తారేమో అని ఆ భీతి లేదటండి ఎముడు భాషేసిపోయాడంటే ఇదో వాళ్ళింటికి వస్తాడు కానీ మన ఇంటికి ఎందుకు వస్తాడు ఆయన చూడండి ఎంత చక్కగా నరాన్ గేహాత్ గేహాత్ ప్రతి దివసమాకృష్్య నయత ప్రతిరోజు ఈ శవాలు ఊరేగుతున్నాయండి సరే ఊరేగుతున్నాయి కానీ మాకెప్పుడు అటువంటిది జరగదు అనుకుంటాడు దేనిచేత భ్రాంతి నరాన్ గేహాత్ గేహాత్ ప్రతి దివసమాకృష్య నయత కృతాంతా శంకాగృత జనా మేల్కొండయ్యా కొంచెం మేల్కొండి పక్కింట్లో ఎవరైనా చనిపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆనాడు అరణ్యవాసం చేస్తున్నారండి పాండవులు పంచి పాండవులు అరణ్యవాసం చేస్తుంటే ధర్మరాజు గారికి దాహం కలిగిందండి దాహం కలిగితే భీముడిని పిలిచాడు భీమసేన అక్కడ చెరువు ఉన్నది ఆ చెరువులో మంచి నీళ్లు ఉన్నాయి ఈ పాత్ర తీసుకువెళ్ళి కొంచెం నీళ్లు పట్టుకురావా అని భీమసేనుడికి చెప్పాడు భీముడు పాత్ర తీసుకుని వెళ్ళి అక్కడ చెరువు ఉంది ముంచుకోబోతున్నాడు నీళ్లు గంధర్వుడు ఉన్నాడు అక్కడ గంధర్వుడు చూడండి ఈ చెరువు నా పర్మిషన్ లేకుండా మీరు నీళ్లు ముంచుకోబాకండి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి వాళ్ళు చెప్పకుండా కనుక మీరు నీళ్లు ముంచుకుంటే మూర్చిపోతారు కింద పడి భీముడు కేర్ చేయలేదండి ఏమిటి ఆయనేమిటి అడిగేది నేనేమిటి నేనేది అని నీళ్లు ముంచుకోబోయినాడు కింద పడిపోయినాడు భీముడు కింద పడి పాపం ధర్మరాజు గారు చాలాసేపు వెయిట్ చేసినాడు కానీ రాలేదండి భీముడు నెంబర్ టూ అర్జునుని పంపిస్తాడు అర్జున ఏమిటో మీ అన్నగారి విషయం విచారించు నాకు మంచి నీళ్ళు తీసుకురా ఇద్దరు కలిసి రండి అని చెప్పి మళ్ళా పాత్రిచి పంపించినాడు చూస్తే భీముడు కింద పడిపోయినాడు గంధర్వుడు అక్కడ నిలబడ్డాడు ఏమండే అర్జున్ మీకు కూడా ఇదే శాస్త్రం జరుగుతుంది జాగ్రత్త నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తారా లేదా అన్నాడు ఈయన కూడా కెర్ చేయలేదండి కెర్ చేయక నీళ్లు ముంచుకుంటుంటే పడిపోయినాడు ఈ విధంగా నకులుడు సహదేవుడు కూడా పడిపోయినారండి ఆఖరికి ధర్మరాజు గారికి ఆ సందేహంగా ఆశ్చర్యం కలిగింది ఏమిటి ఒక్కరూ రాలేదేంటి ఏం జరిగింది అక్కడ ఆయన బయలుదేరాడు ఎవరు ధర్మరాజు చెరువు దగ్గరికి వెళ్తే నలుగురు సోదరులు కింద అక్కడ గంధర్వుడు ఉన్నాడు ఏమంటే ధర్మరాజు గారు జాగ్రత్త మీ సోదరులు ఎట్టబడ్డారో మీరు కూడా అదే పతనం పొందుతారు మీరు మర్యాదగా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి అప్పుడు మీ సోదరులు మూర్చ నుంచి లేపటమే కాదు మీకు అన్ని అనుకూలమైన వాతావరణం నేను కలుగు చేస్తాను చక్కగా నీళ్లు తాగిపోండి అని చెప్పారు అడగండి అన్నాడు చా నాకు చేతనానికి వరకు సమాధానం చెప్తాను ధర్మరాజు అండి మూర్తిభవించిన శాంతి తొందరపడండి ఆయన అప్పుడు గంధర్వుడు అనేక ప్రశ్నలు అడుగుతాడు ఇదంతా యక్ష ప్రశ్నలు అని చెప్పి భారతంలో ఉందండి యక్ష ప్రశ్నలు దానిలో ఒక్క ప్రశ్న ఏమిటి తెలుసండి ఓ ధర్మరాజు ప్రపంచంలో అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి విచ్ ది మోస్ట్ వండర్ఫుల్ థింగ్ ఇన్ ది వరల్డ్ అన్ని ఆశ్చర్యముల కంటే గొప్ప ఆశ్చర్యం ఏది అని అడిగాడండి ఎవరు గంధర్ అర్థమైందండి విచ్ ఈస్ ది గ్రేటెస్ట్ వండర్ ఇన్ ది వరల్డ్ మనం మొన్న ఎవరైనా అడిగితే ఏం చెప్తామో తెలుసు అండి సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటాం మనం ఏడు వండర్స్ అండి తాజ్మహల్ ఒకటి పిరమిడ్ పిరమిడ్ ఒకటి ఇంకొకటి ఇది రకరకాలుగా చెప్తాయి ఈ విధంగా టవర్ ఆఫ్ పైసా పైసా గోపురం ఒకటి ఇట్లా చెప్పుకుంటూ ఉండాలి ధర్మరాజు ఏం చెప్పారు తెలుసు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అహన్యహని భూతాన్ని గచ్చంతే హే ప్రతిరోజు యమా అంటే యముని యొక్క గృహానికి ఎంతమందో వెళ్ళిపోతున్నారు అంటే చస్తున్నారు చూ ప్రతిరోజు అనేక మంది చస్తున్నారు అహన్యహ నిభూతాన్ని గచ్చంతే హేషా దక్కిన వాళ్ళు అనుకుంటారట మేము వెళ్ళేది లేదు ఎవరో వెళుతున్నారు ఎముడి దగ్గరికి అంతేగాని మేము ఎందుకు వెళ్తాం అనేటువంటి భావన ఇది అన్నిటికంటే ఆశ్చర్యం చూడండి అంటే అండి చనిపో ఇతరులు చనిపోతారు చూడండి మార్పు రావటం బుద్ధుడు ఒక్క శవాన్ని చూచాడండి ఒక్క శవాన్ని చూస్తే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ లైఫ్ అది జీవితంలో కంప్లీట్గా రాజ్యం కూడా వదిలి ఇదంతా మానవుడు చస్తుంటే వార్ధక్యం వస్తుంటే దీన్ని జయించడానికి పూనుకోవాలన్నా లేకపోతే వాటిని దాసుడైపోయి అనుభవించాలనా అసలు వార్థక్యం రాకుండా మరణం రాకుండా ఉండేటువంటి ఉపాయం ఏమిటని చెప్పి ఆలోచించాడు ఎవరండి బుద్ధుడు రాజ్యం కూడా వదిలిపెట్టేసి చూచి ఇదంతా ఎందుకు వచ్చింది ఒక్క శవం ఎవరో చనిపోయినాడు ఒక్క ఆయన చూచాడండి నారాయణ ఇప్పుడు ఎన్ని శవాలు చూస్తున్నారండి ఒక్కడికైనా కించిత్ అయినా మార్పు కలుగుతున్నదా ఎందుకు కలుగుతున్నది భ్రాంతి కలగటం లేదంటే భ్రాంతి వల్ల అండి అది అహన్యహని భూతాన్ని గచ్చంతిమాశ్చర్యమతరం ఇదండి జ్ఞానం అవిద్య యొక్క స్వరూపం పతంజలి చక్కగా చెప్పారు అన్ని తలకిందులు అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతి అవిద్య ఈ అవిద్య వల్ల అన్ని తల్లకిందులుగా ఊహ చేస్తున్నాడు భగవానుడు ప్రత్యక్షంగా ఇక్కడ అణు అణువులందు కూడా వ్యాపించున్నాడండి వారు లేకపోతే అసలు ఏం జరుగుతుందండి ఈ ప్రపంచంలో భూమి తిరుగుతుందా ఏది జరుగుతుంది చెప్పండి హృదయంలో గుండెకాయ కదులుతుందా లేదండి నిజంగా గుండెకాయ మనం ఏమైనా కదిలిస్తున్నావా రక్తాన్ని మనం ఏమైనా ప్రవహింపజేస్తున్నావా చెప్పండి సూర్యుడిని మనం కదిలిస్తున్నావా చంద్రుణ్ణి కదిలిస్తున్నావా మనం ఏమి చేస్తున్నాం చెప్పండి ఇప్పుడు చెట్టు పెట్టినామంటే అది పెరుగుతున్నదండి దీనికి కారణం ఏమిటండి మనం ఏమైనా దాన్ని పెంచినావా లేదు కదా ఏ శక్తి ఇదంతా భగవద్గీతలో అక్కడెక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అహం సర్వస్ భావ సమన్విత ఐఎమ్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ బ్రహ్మాండమైనంతటికి నేను ఆధారమవుతున్నాయి నా వల్లనే ఇదంతా కలుగుతున్నది సత్ లేకపోతే ఇదంతా ఎట్లా వస్తుందండి చూ ఆధారమైనటువంటి వస్తువు లేకపోతే అధ్యేయమైనటువంటి వస్తువు ఎట్లా నిలుస్తుంది కానీ మానవుడికి ఆలోచించట్లేదండి సరే పుష్పం పుష్పం రైట్ ఎందుకంటే కనిపిస్తున్నది కాబట్టి దారం విషయం అసత్యం అంటాడు వాడు దారం లేదంటాడు ఎవరు నాస్తికులైనటువంటి వారు చూ ఈ అదే విధంగా బ్రహ్మాండంలో అన్ని కార్యములు జరుగుతుంటే ఆయనకేమన్నా దీంట్లో బాధ్యత ఉందా చెప్పండి లేదు కదా ఆయన శరీరంలోనే ఏమేమి జరుగుతుందో ఆయనకేమన్నా తెలుసినా ఆయన నెత్తి మీద ఎన్ని చుట్టూ ఉన్నాయో లెక్క చెప్పలేడే నాస్తికుడు ఇదంతా ఎవరి యొక్క శక్తి వల్ల జరుగుతుంది సమ్ డివైన్ పవర్ దేర్ మస్ట్ బి సమ్ డివైన్ పవర్ కాల్ ఇడ్ బై ఎనీ నేమ్ ఏదైనా పేరు పెట్టుకోండి దానికి కానీ ఒక డివైన్ పవర్ ఉండదండి దానికి దేవుడు అని చెప్పి మనం పేరు పెట్టుకున్నాం ఈ జీవుడు కించిత్ స్వరూపుడు అండి మహా ఉంటే నూరేళ్ల లోపే బతుకుతాడు వారు అనవచ్చేదా ఈ కాలము చేత ఛేదింపబడినటువంటి మహనీయురండి సరే కనుక ఈ అవిద్య యొక్క స్వరూపం కొంచెం బాగా తెలుసుకుంటే ఈ భ్రాంతి చేత మానవుడు తల్లకిందులుగా వ్యవహారం చేస్తున్నాడు ఎంత శీఘ్రంగా దాన్ని తొలగించుకుంటే అంత మంచిదండి సరే ఈ భ్రాంతి యొక్క ప్రభావం చెప్తున్నాను స్వర్గంలో ఒక దేవత ఉన్నాడండి దేవత ఆయన గారికి శాపం తగులుకుందండి శాపం తగు తగులుకుంటే తత్ఫలితంగా భూలోకంలో పందిగా పుట్టాడండి ఎవరు స్వర్గంలో ఉన్న దేవత భూలోకంలో పందిగా పుట్టాడు పంది ఎక్కడ ఉంటుందండి బురదగుంట ఊరు బయట ఒక బురదగుంట ఉందండి ఆ బురదగుంటలో కాపరం పెట్టిందండి ఇది పంది ఇది పంది అయితే ఇంకొక ఆడపంది వచ్చిందండి అక్కడికి సరే మగ పంది ఆడపంది ఇంకా ఫ్యామిలీ పెరిగిపోయిందండి ఇది పిల్ల పందులు ఇవన్నీ ఆ బురదలోనండి బాగా మూతి ఒళ్ళంతా బురద పోసుకుని అక్కడ కాలక్షేపం చేస్తున్నాయండి చేస్తుంటే ఆ మార్గం ఒక సిద్ధ పురుషుడు పోతుంటే త్రికాలజ్ఞుడైనటువంటి ఆ మహనీయుడు ఈ పందిని చూచాడండి రామ రామ రామ మహా గొప్ప స్థితిలో ఉన్నటువంటి దేవత ఏదో దౌర్భాగ్యమైనటువంటి కర్మచేత శాపం తగులుకునేట్ట పందిగా పుట్టాడు గుండె కరిగిపోతున్నది నాకు ఎంతో దయాదాక్షిణ్యాలు కలుగుతున్నాయని చెప్పి దగ్గరకు వచ్చి మాట్లాడే శక్తిని అనుగ్రహించి ఓ పందిగారు మీరు పంది కాదు స్వర్గంలో ఒక దేవత శాపవశాత్తి విధంగా పుట్టారు ఏ మీరు ఇట్లా ఈ బురదలో పడి బాధపడటం అనేది నాకు ఏమి సంతోషంగా లేదు ఏ నాకు అంగీకారంగా లేదు నా తపశ్శక్తి చేత నా సిద్ధి చేత మిమ్మల్ని తిరిగి దేవతగా చేయాలని చెప్పి అనుకుంటున్నాను అన్నాడండి పందే ఉన్నదో మాట్లాడే శక్తినిచ్చాడు కదండి పంది అన్నది మా సుఖానికి మీరు అడ్డు రాబాకండి పోండి బయటికి అనేసిందండి పంది చూడండి మేమందరం ఎంత ఆనందపడుతున్నాం ఎటువంటి సంసారం చూ భార్యను చూపించి రంభ ఊర్వశి ఇట్లా ఉన్నారా చెప్పండి అని ఒళ్ళంత బురద దరిద్ర బురద భార్యను చూపించి రంభ ఊర్వశి ఇట్లా ఉంటారా అని అడుగుతున్నాడు చూసారా నా సంతానం పది మంది అండి పందికి పుడితే డజన్ పుడతాయండి ఈ డజను మూతంత బురదైనది ఈ పిల్లలు చూసి ఆహా ఇటువంటి సంతానం ఎక్కడైనా దొరుకుతుందా వండర్ఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అని ఇదంతా చూసి బుక్ మీద వేలేసుకుంటాడు ఎవరు సాధువు గారు ఆహాహా మా యొక్క ప్రభావం ఇట్లా ఉన్నది చూడండి ఆ పందిగా బుట్టి అదే సర్వ ఆ సుఖాలకి నిలయమని చెప్పి అనుకుంటున్నాడు దేని చేత అనుకుంటున్నాడు భ్రాంతి చూచారా ఇదేనండి మానవుని కింద పడదోసేటువంటిది ఉన్న విషయం తల్లకిందులుగా చూపిస్తున్నదండి అది ఈ బ్రెయిన్ లోపం చేత ఆలోచన లేని కారణం చేత జ్ఞాన సంబంధమైన అనుభూతి లేని కారణం చేత మానవుడు ఈ విధంగా తల్లకిందులుగా వ్యవహారం చేస్తాడు అన్నది అనిత్య అశుచి దుఃఖ అనాత్మసునిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి రవిద్య ఈ అవిద్యను పోగొట్టుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మ చక్కని జ్ఞాన ఏ అవిద్య ప్రజవారికి అనాది కాలం నుంచి ఉన్నది దాని ప్రభావం చేత ఏమనుకుంటున్నాడంటే ఉన్న దేవుడు లేడు అనుకుంటు లేని జగత్తు ఉన్నది చూడండి నామరూపాలతో కూడినటువంటి జగత్తు ఎంతకాలం ఉంటుందండి చెప్పండి సత్యమైనటువంటి వస్తువు యొక్క సిద్ధాంతం ఏమిటి తెలుసు మూడు కాలములందు సత్యంగా కనిపించాలి చూడండి జాగ్రత్త స్వప్న సుశుక్తి ఇప్పుడు కనిపించేటువంటి ప్రపంచం స్వప్నలో ఉన్నదా చెప్పండి స్వప్నలో ఉన్నది కనిపించేది జాగ్రత్తలో ఉన్నదా ఈ రెండిట్లో ఉన్నది సుసూప్తిలో ఉన్నదా చెప్పండి లేదు కదా ఒక దాంట్లో ఉన్నటువంటి ఇంకో దాంట్లో లేకపోతే ఇట్ ఈస్ ఫాల్స్ అన్నాడండి మన శాస్త్రంలో చూడండి సర్వం ఇది వేదాంతి శంకరాచార్యులు వేదాంత డిమో గ్రంథం రాసినారు దాంట్లో చూడండి ఏది ముందు లేదో ఏది తర్వాత లేదో మధ్యలో కనిపించిన నమ్మవద్దు చూడండి కొండ కొండ ముందుగా లేదండి ఏమున్నది మట్టి మొట్టమొదటి మట్టి ఉన్నదండి కొండ లేదు మధ్యలో ఏర్పడింది మళ్ళీ అది పగిలిపోతే మళ్ళీ మట్టి అయింది మట్టిని నమ్మండి కానీ కొండ నమ్మవద్దంటూ ఇదే వేదాంతంలో ఉన్నటువంటి చక్కని కనుక ఈ అవిద్యా ప్రభావం చేతి ఈ ప్రపంచం సత్యం నిజంగా సత్యం అయితే మూడు కాలముల్లో అది సత్యంగా కనిపించాలి లేదండి ఇప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం నిద్రలో లేదే గాడ్ నిద్రపోండి ఏముంది అక్కడ ఎవ్రీథింగ్ డ్రాప్ అంతే ఎప్పుడు ఇంద్రియములు మనస్సు అనేది లైవ్ అయిపోయినావు ఇంకా జగత్ ఏమిటండి పొద్దునే మళ్ళీ లేవంగానే ఇంద్రియములు మనస్సు కనిపిస్తున్నాయి తద్వారా ఈ జగత్ అంతా మనకి అనుభవానికి వస్తున్నది రాత్రి నిద్రలో గాఢ నిద్ర అంటే అన్కాన్షియస్ ఈ అన్కాన్షియస్లో వేర్ ఈస్ ది యూనివర్స్ చెప్పండి అంత డ్రాప్ అయిపోయింది ఎందుకు డ్రాప్ అయింది ఇట్స్ ఎ క్రియేషన్ ఆఫ్ ది మైండ్ ఆ మనస్సు లైవ్ అయిపోయింది కాబట్టి జగత్ లైవ్ అయిపోయింది కానీ ఆ సుశుద్ధి సమయంలో కూడా ఒకటి మేలుకుందండి సరే ఏమంటే మీకెట్ట తెలుస్తున్న మేలుకుందంటే దృష్టాంతం చెప్తాను పొద్దున్నే నిద్ర లేవంగానే ఏమండి ఎట్లా నిద్రపోయినారు అని అడగండి వాడిని ఏమంటాడు తెలుసు హాయిగా నిద్రపోయినాను అంటాడు ఎట్లా తెలుసు వాడికి చెప్పండి రాత్రి నిద్రలో ఉన్నవాడు ఇప్పుడు లేడు ఇప్పుడున్నవాడు నిద్రలో వాడు చూడండి వీళ్ళకి పేర్లు ఉన్నాయండి తైజసుడు ఏ విశ్వడు ఇప్పుడున్నవాడు విశ్వడు స్వప్నంలో ఉన్నవాడు తైజసుడు సుశుక్తిలో ఉన్నవాడు ప్రాగ్ఞుడు అని మూడు మూడు పేర్లు పెట్టారండి ఆ ప్రాగ్ఞుడు ఇప్పుడు లేడు ఈ విష్యుడు అక్కడ లేడు మరి ఎవరు చెప్పారు పొద్దున్నే నేను హాయిగా నిద్రపోయినానని చెప్తున్నాడు కదా ఈ రిమంబరెన్స్ యొక్క హేతు ఏమిటి చెప్పండి ఏమిటి చెప్పమంటారా ఈ మూడు వస్తువులకి కామన్గా ఒక శక్తి ఉన్నదండి సరే ఆత్మ చూ ఈ ఆత్మ అనేది స్వప్నంలో సుశూక్తిలో తురీయం ఈ నాలుగింట్లో కూడా కామన్గా ఉన్నదండి ఆ ఆత్మశక్తి వల్ల వాడు చెప్పగలుగుతున్నాడు పొద్దున్నే హాయిగా నిద్రపోయినాను అని ఎందుకంటే ఇది అన్నిటికీ కామన్ గా ఉంది విట్నెస్ ఇట్ ఇస్ ఎన్ ఎటర్నల్ శంకర భగవత్పాదులు దీని గురిచే చెప్తారు మనీషాపంచం చూడండి ప్రాక్మితి ప్రబోధ సమయే పొద్దున్నే లేవంగానే నేను హాయిగా నిద్రపోయిన ఎవరు చెప్పగలుగుతున్నారని నెలదీసి ప్రశ్న అడిగాడండి ఎవరు శంకరాచార్య ప్రబోధ సమయ్యే శ్రీ గురుమూర్త శ్రీ దక్షిణామూర్తె దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక శ్లోకం అండి ఎంత చక్కగా నిరూపించారో చూడండి దేవుడు ఉన్నాడు ఆత్మ ఉన్నది అనే దానికి ప్రత్యక్షమైన రుజువు ఎందుకంటే సుశుప్తులు అన్ని పోయినాయి కానీ ఒకటి ఉందండి ఏది పొద్దున్నే మేలుకుని చెప్పగలిగేదే ఉందో అదేనండి ఆత్మా ఈ ఆత్మ చెప్పగలిగిందంటే ఆత్ సుశుక్తిలో లో కూడా కామన్గా సాక్షిభూతంగా ఉన్నది అని శంకరాచార్యులు వారు చక్కగా నిరూపణ చేశారండీ ఆత్మ అనేది దైవం అనేది భగవంతుడు ఉన్నాడు అని నిరూపణ చేశాడు ఇప్పుడు తక్కినవన్నీ కూడా ఈ వస్తువులు చూడండి మేడలు విద్యలు ధనము కీర్తి శరీరము ఇవన్నీ కుటుంబం సుశుక్తిలో లేదే సుశుక్తిలో లేవు మళ్ళీ పొద్దున్నే దేనికి మనస్సు వల్ల వచ్చింది కనుక యథార్థమైనటువంటి వస్తువు మన స్వరూపంగా ఉండనే ఉన్నది కొత్తగా దేవుణ్ణి పొందటం కాదండి ఆత్మాతు సతం ప్రాప్త చూడండి ఇప్పుడు జ్ఞానకాండలో ఉన్నాం కదా జ్ఞానం అంటే ఏమిటో ఒక వాక్యం చెప్పి నేను ఇప్పుడే లోతుకు ప్రవేశిస్తున్నాను ఈ అధ్యాయంలో ఆత్మాతు సతం ప్రాప్త అప్రాప్తీ అవిద్య ఇది ఎక్కడంటే ఆత్మబోధ శంకర భగవత్పాదుడు ఆత్మబోధాన్ని చక్కని పుస్తకం రాసినారండి దానిలో ఒక శ్లోకం ఆత్మా సత ప్రాప్త అప్రాప్ అవి ప్రాప్తమద్భాతి స్వకంఠాభరణం యథ ఉపమానం ఆత్మనేది ఎక్కడికి పోలేదు వీడు దేవుడు లేడు అని చెప్పి ఊరికే అనవసరంగా పేల్చున్నాడు ఎక్కడికి దేవుడు ఉండనే ఉన్నాడు ఆత్మ అనేది ఉన్నది ఇంకొక లోకానికి వెళ్ళి అన్వేషించవలసిన పని ఇక్కడికి అక్కడికి తిరిగి దేవుడిని చూడవలసిన పని లేదు మన హృదయంలోనే దేవుడు ఉన్నాడు అని శంకరాచార్యుడు వారు చక్కని శ్లోకం చెప్పారు ఆత్మా సతతం ప్రాప్త ఇట్ ఈస్ ఆల్రెడీ నోన్ ఇట్ ఈస్ ఆల్రెడీ రియలైజ్డ్ మనలోనే ఉన్నదండి మనస్వరూపంగానే ఉన్నది అప్రాప్ కానీ తెలుసుకోవటం లేదు అప్రాప్తం దేవుడు లేడు అంటున్నాడు దేవుడు లేడు అది ఎందువల్ల అవిద్య అజ్ఞానం చేత ఈ అజ్ఞానం కనుక తొలగిపోతే స్వకంఠాభరణం యథా ఉపమానం చూ స్వకంఠాభరణం వలే తెలుసుకుంటాడు అన్నాడు ఏమిటా ఉపమానం చెప్తాను వీరండి ఒక గ్రామంలోనండి దంపతులు ఉన్నారండి భార్య భర్త చక్కగా కాలక్షేపం చేస్తున్నారు భార్య గారు భర్త గారిని అడిగినారు లేవండి మన వీధిలో వారందరూ బంగారుపు ఆభరణాలు ధరిస్తున్నారు పెళ్ళైనప్పటి నుంచి ఒక్క ఆభరణం కూడా నాకు తయారు చేసి ఇవ్వలేదు దయచేసి ఏదన్నా ఒక చిన్న ఆభరణం గొలుసు మెళ్ళో కంఠాభరణం గొల్లు మెళ్ళో వేసుకునే గొలుసు బంగారం ఏదైనా తయారు చేయించి ఇవ్వండి అని ప్రాధాన్యపడిందండి పాపం ఆ అమ్మగారి మీద ఆప్యాయత ప్రేమ చేత భర్తగారికి పెద్ద ధనవంతుడు కాకపోయినా తనకు వచ్చేటువంటి వేతనాన్ని బాగా పొదుపు పొదుపు చేసుకుని అమ్మగారికి ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఈ బంగారపు గొలుసు చేయించాడండి పూర్వకాలం వెయ్యి రూపాయలండి ఇప్పుడు వెయ్యి అంటే అసలు ఏమి రాదు అసలు తులం రాదు ఆ కాలంలో బంగారపు చేయించి ఇచ్చాడు అమ్మగారు ఏం చేసింది తెలుసండి ఆలోచించింది ఈ బంగారపు గొలుసు ఎప్పుడు వేసుకుంటే దానికి శోభ ఏమిటి ఏదైనా విశేష సమయంలో దీన్ని ధరించుకుంటే మంచిదని దాచిపెట్టిందండి సరే దాచిపెట్టి ఏదైనా విశేష కార్యక్రమాల్లో ధరించుకుని పోదాం అని చెప్పి అనుకుందండి వారికి పెళ్ళికి ఆహ్వానం వచ్చిందండి ఎవరో బంధువుల వివాహానికి త్వరగా రమ్మని చెప్పి మరి ఇది మంచి ఆపర్చునిటీ నేను మనకి గొలుసు వేసుకుంటే అందరూ బంధువులు వీళ్ళందరూ కూడా చూడవచ్చును అని సరిగా పెళ్ళికి ఇద్దరు సిద్ధమైనారండి ప్రయాణానికి భర్తగారు సామాన్ సర్దుకుంటున్నాడు పెళ్ళికి వెళ్ళటానికి ఈ అమ్మగారు కూడా సర్దుకుంటున్నది కానీ మెళ్ళు ఈ కంఠాహారం వేయాలని చెప్పి గొలుసు వెతికిందండి ఎక్కడ దాచిపెట్టిందో అక్కడ లేదండి పెట్టెలు వెతికింది ఇంకా ఇతరమైనటువంటి చోట్లు కిటికీలు ఇవి అవి అన్నీ ఈ బంగారపు గొలుసు ఎక్కడ ఉండాలో అక్కడ లేదండి సరే మళ్ళీ ఇంకోసారి వెతికిందండి మూడు సార్లు వెతికిందండి ఇంచ్ బై ఇంచు స్క్రూటినైజ్ చేసిందండి కానీ బంగారుపు గొలుసు కనిపించలేదు ఈ అమ్మగారు వెతుకుతుంటే భార్య గారికి భర్త గారికి సందేహం వచ్చింది ఏమే ఈ ప్రయాణానికి త్వరగా సిద్ధం కాకుండా ఏమిటి వెతుకుతున్నాయని చెప్పలేదండి మళ్ళీ కోపం వస్తుంది ఏమని మరల మరల గుచ్చిగుచ్చి అడిగేటప్పటికీ ఏమండి మీరెంతో ప్రేమతో చేయించినటువంటి బంగారపు గొలుసు కనిపించలేదండి అన్నదని అనేటప్పటికి ఆయన గారికి ఎంత ఒళ్ళు మండిందంటే మొట్టమొట్ట మందలించాడు సోమర్తనం బతకం అజాగ్రత్త ఎంతో విలువైనటువంటి వస్తువు నేను కష్టపడి చెమట కార్చి సంపాదించింది ఇట్లా నాశనం చేసినా అని మొదట్లో మందలించి తిట్టి ఆఖరికండి కోపం పెరిగిపోయేప్పటికి వీప్ మీద ఒక మహిళి దెబ్బ కొట్టాడండి ఎవరో భర్త దెబ్బ కొట్టేపటికి ఏడవటం మొదలుపెట్టింది కేవ్వు అని ఏడవటం మొదలుపెట్టి ఏడిచేటప్పటికి చుట్టుపక్కల అమ్మగారులు అందరూ వచ్చేసారండి ఎవరి ఈ అమ్మగారు ఏడుపోయిన అందరూ వచ్చారు ఏవమ్మా ఒక ముసలాయన అడుగుతున్నాడు ఏవమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఎందుకేమిటండి పొరపాటు జరిగింది పొరుస బారేసుకున్నాను భర్తగారు కొట్టారు అయితే బాగుంది కానీ నీ మెడలో ఏదో మెరుస్తున్నది చూడవమ్మా అన్నాడండి ఆయన ఆ అమ్మగారు ఇట్లా బయట తీసి చూచేటప్పటికండి బంగారపు గొలుసు ముందుగానే వేసుకుని మర్చిపోయిందండి ఆమె ముందుగానే వేసుకునే మర్చిపోయింది ఇట్లా వేసేసి మర్చిపోయిందండి చూచారా ఇప్పుడు జరిగిన విషయం చెప్పండి గొలుసు ఎక్కడికి పోలేదండి వీపు దొరద మాత్రం చక్కగా తీరిందండి దంచి కొట్టాడండి ఆయన దంచి కొట్ట అదండి మిగిలింది చూచారా అనవసరమైనటువంటి బాధ అనుభవించిందండి చూచారా భ్రాంతి చేత కంగారు పడి నానాభీభత్సం కొని కొని తెచ్చుకుందండి వస్తు ఎక్కడికి పోలేదండి అదేవిధంగా జీవుడు దేవుడు ఎక్కడో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడున్నాడు ఎక్కడ లేడు హృదయంలోనే ఉన్నాడు చూచారా సర్వస్ సన్నివిష్టో మత్తస్ అపోహనంచ భగవద్గీతలో ఒక చోట కాదండి చాలా చోట్ల చెప్పినాడు ఉపనిషత్తులు కూడా అదే విధంగా ఘోషిస్తున్నాయి స్వశరీరే స్వశరీరే దేవుడు ఎక్కడున్నాడు మీ శరీరంలో స్వశరీరే స్వయం జ్యోతి స్వరూపం సర్వసాక్షణం క్షీణ దోషా ప్రపశ్యంతి నేతరే మాయా అందరూ చూడలేరు దేవుణ్ణి ఎందుకు దోషం దోషం అంటే పాపం పాపాలు ఉన్నవాడు ఎవరు క్షీణదోషా ప్రపశ్యంతే పాపరహితుములైనటువంటి వార్త స్వరూపాన్ని చక్కగా తెలుసుకోగలరు కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని సుగుణములు చెప్తున్నాడు చూడండి ఈ సుగుణములు క్యారెక్టర్ మొరాలిటీ చక్కగా మీరు అవలంబిస్తే మీ హృదయం శుద్ధంగా ఉంటే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం చేత విచారణ చేసి హూయా మై వాట్ ఈజ్ మై రియల్ నేచర్ అని చెప్పి బాగా విచారణ చేసి ధరించిపోతాడు చూచారు కనుక ఈ జ్ఞానం యొక్క ప్రభావం ఏమిటంటే మానవుడికి యథార్థమైనటువంటి ఆత్మస్వరూపం యొక్క అవగాహన అంటే ఏమిటి దూరంగా లేడు మనస్వరూపంగానే ఉన్నాడని చెప్పి తెలుస్తుందండి అప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే ఏ ఆనందం కోసం ఇంతవరకు అనేక జన్మలు నాశనం చేసినాము చూ ఆనందము ఒక సాగరం బ్రహ్మానందం ఈ మన దగ్గరే ఉన్నదన్నప్పుడు తెలుసుకుంటాడండి తెలుసుకుని ఇవన్నీ వదిలిపెట్టేస్తాడు ఈ రాజ్యాలు ఈ సుఖాలు ఈ భోగాలు ఈ సంసారం ఇదంతా కూడా నిజంగా ఏడి రిఫ్లెక్షన్ ఆనందం లేదని కాదు ప్రపంచంలో ఉన్నది కానీ ప్రతిబింబ సుఖమండి దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖం ప్రపంచంలో ఏ సుఖమైనా చూడండి దుఃఖం లేకుండా ఉండదండి ఇప్పుడు సుఖం కలిగిందంటే వెంటనే దుఃఖం కూడా దాన్ని కొని వెంట తెచ్చుకుంటుందండి సర ఇప్పుడు ఒక గుడ్డివారు ఉన్నారండి వారు సంగీత విద్వాంసుడు గుడ్డాయన వారిని మీ ఇంటికి భోజనానికి పిలిచారండి ఎవరిని సంగీత విద్వాంసుడు గుడ్డి ఆయన అంధుడు పుట్టి జన్మంధుడు వారిని మీ ఇంటికి భోజనానికి పిలిస్తే ఒకడు కదండి పిలిచింది మీరు ఇంట్లో వచ్చి చెప్పాలి ఏమని తెలిసిన భార్యతో అమ్మ ఇద్దరి ఒక్కరిని భోజనానికి పిలిచినాను ఇద్దరికి భోజనం వండవమ్మా అని అచ్చు అర్థమైందండి గుడ్డానికి ఒక్క ఆయన కనుక మీరు ఇంటికి భోజనానికి పిలిస్తే ఇద్దరికి వంట చేయాలి ఎందుకు చెప్పండి గుడ్డా ఒంటరిగా రాలేడు ఎవరు చెయ్యో పట్టుకుని వస్తాడండి కాబట్టి వెంట వచ్చిన ఆయన కూడా భోజనం పెట్టాలి చూచారా గుడ్డివాడిని ఆహ్వానం చేసినప్పుడు ఒకరికి భోజనం కాదండి ఇద్దరికి మనం తయారు చేసి పెట్టాలి ఎందుకంటే పట్టుకొచ్చిన వాడికి కూడా భోజనం పెట్టాలి అదేవిధంగా మనం ఈ ప్రాపంచక సుఖాన్ని కనుక మనం ఆహ్వానిస్తే ఇద్దరికి చోటు ఉంచాలండి దేనికి తెలిసిన దుఃఖం కూడా వెంట చేస్తుందండి అది సరే ఆ ప్రాపంచక సుఖం దుఃఖాన్ని కూడా వెంట చేస్తుందండి అది వివేకానంద స్వామి చెప్పిన గంభీరమైన వాక్యం చూడండి వాట్ ఎంజాయ్మెంట్ కెన్ డేర్ బి ఇన్ లిటిల్ క్లాట్స్ అఫర్ చూడండి ఈ మట్టి ముద్దల్లో ఏం సుఖం ఉందయా అంటే చూడండి వివేకానంద ఎంత గంభీర మట్టి ముద్దలు శరీరాలు ప్రాపంచిక వస్తువులు ఇవన్నీ కూడా మట్టి ముద్దలు వాట్ ఎంజాయ్మెంట్ కెన్ డేర్ బి ఇస్ లిటిల్ క్లాట్స్ అఫర్ ఇట్ ఈస్ ఈ క్రిస్టలైజ్డ్ essence of infinite enjoyment that we have to seek and that is in god that all our passions and emotions go up unto him devullo undayya purna sukham aa devuni pondataniki konja try cheyandayya ee chiller chiller vastulanni pondi pondi enni janmal nasanam chesaranu cheppi adugutunnarandi kanaka shri krishna parmatma gunatraya vibhaga yoga aneetundi dantlo ee gnana sambandham ainaatundi vicharane chakkaga chestunaru chodu manavuriki bandham anta cheyedi moodu gunalandi char moodu gunalante edu cheppandi tamo guna రజోగుణం సత్వగుణం ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి సత్వగుణం అనేది పెద్ద బంధనం కాదండి సత్వగుణం అనేది మంచిదండి రజోగుణం తమో గుణాన్ని పారద్రోలండి సత్వగుణాన్ని అంగీకరించండి ఎందుకంటే సత్వగుణం అంటే ఏమిటి తెలుసున ప్రేమ దయ అహింస సత్యము పరోపకారం ఇవన్నీ సత్వగుణం కింద వస్తాయండి ఏమండి అది అవసరం కదా చెప్పండి అయితే ఈ గుణం కూడా దాటిపోవాలని ఎప్పుడు చెప్తారంటే చూడండి మనస్సు బాగా నిర్మలం అయిపోయిన తర్వాత ఇదంతా ఈ మనస్సు చేత కనిపింపబడినటువంటి జగత్తంతా దాటిపోవాలి మూడు గుణముల యొక్క క్రియేషన్ ఇదంతా గుణాతీత స్థితిని పోవాలని చెప్పినప్పుడు ఇది ప్రయోగిస్తారే కానీ లేకపోతే సత్వగుణం అనేది చాలా మంచిదండి అది సరే సత్వగుణం దగ్గరికి వస్తే మనకు తెలియకుండానే ఆ గుణాతీత స్థితిలో సత్వగుణం డ్రాప్ అయిపోతుందండి సరే ఇదివరకు మీకు ఉపమానం చెప్పినాను చేతికి పుండు కురుపు లేచిందండి ఆ కురుపు మీరు ట్యాబ్లెట్స్ తింటున్నారు బాగా నయం అయిపోతున్నది పైన పొక్కు కట్టిందండి ఆ పొక్కు తీయకూడదండి ఒకవేళ బలవంతంగా మీరు ఆ పొక్కుని తీసి కింద పారేస్తే మళ్ళా పొందవుతుందండి సరే ఈ పొక్కు అంటే ఏమిటి తెలుసండి సత్వగుణం చూసారు సత్వగుణాన్ని మనమేమి తీయకూడదండి ఇట్ విల్ డ్రాప్ బై ఇట్ సెల్ఫ్ అది ఒక టైం వచ్చేటప్పటికి మంచి నిర్వికల్ప సమాధి గుణాతీత స్థితి ఏ సమాధి స్థితి ఆ స్థితిలో అది డ్రాప్ అయిపోతుందండి సరే కానీ అంతవరకు కూడా దాన్ని మనం అంటిపెట్టుకునే ఉండాలి సత్వగుణాన్ని కాబట్టి అది బంధనం కాదండిది ఏ దాన్ని మనం అంగీకరించవలసిందే ఇప్పుడు రెండింటిని కూర్చి మనం విచారణ చేయాలి ఏమిటి చెప్పండి మనం వదలవలసింది ఏ తమో గుణం రజోగుణం శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదట్లోనే ప్రారంభించారో చూడండి అర్జునే మీకు తిరిగి చెప్తున్నాను బోధ చూ ఇదు ఇదే ప్రకారంగా భూయహ భూయహ అంటే సంస్కృతంలో ఐ ఆమ్ టెలింగ్ యూ అగైన్ తిరిగి నేను చెప్తున్నాను ఇది ఎక్కడ చెప్పారు చెప్పండి విభూతి యోగంలో అధ్యాయంలో చూ భూయేవ మహాబాహో పరమం వచట్లోనే భూయహాన్ని ప్రయోగించాను ఇక్కడ మొదటి శ్లోకంలోనే కృష్ణుడు పరం భూయ ప్రవక్ష్యామి పరాగత పరం భూయ తిరిగి నేను చెప్తున్నాను ఉత్తమ జ్ఞానం ప్రపంచంలో అనేక జ్ఞానాలు ఉన్నాయి అన్నిటికంటే మోస్ట్ ఫోర్ మోస్ట్ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం జ్ఞానాం జ్ఞానముతో ఎందుకు అని మీరు అడగచ్చు చెప్పండి ఇప్పుడు ప్రపంచంలో అరవై నాలుగు విద్యలు ఉన్నాయండి ఏదైనా మృత్యువుని దాటింపజేస్తుందా ఈ సంసార సముద్రంలో ఏదైనా తరింపజేస్తుందా చెప్పండి తారక విద్య ఒక్కటేనండి సరే చక్కగా రామనామని జపంచేస్తూ రాముడు అంటే ఎవరో తెలుసుకోవాలండి బయట రాముడిని గుర్చి అందరూ తెలుసుకుంటున్నారు ఆత్మారాముడిని గూర్చి కూడా తెలుసుకోవాలండి సరే ఆత్మారాముడు మన హృదయంలోనే రాముడు ఉన్నారన్నది రామనామము నీ కుశమురా ఎల్ల వేళల తారకం బును జపము చేపము చేకువతో శ్రీ మిక్కుటముగా స్మరణ చేసి రామనామపు శక్తి చేతను పారిపోదురు యముని దూతలు తత్వసారము కలిసి దేహమే దేవలం దాని ఎందున ఆత్మదేవుడు వెలయుచుండర్గుణాలను ధూళినంతను శ్రద్ధతో ఆత్మదేవుని పూజ సలుపము తత్వసారము తెలిసి కోరన్న నిగూఢమైనటువంటి వేదాంత తత్వం అండి సులభంగా నా ఈ పద్యాల ద్వారా తత్వాల ద్వారా చెప్పారండి నూటెనిమిది తత్వాలది ముఖ్యంగా ఇప్పుడు విచారించవలసింది బరువు తగ్గించుకోండి అని ఒక పద్యం ఉందండి దీంట్లో తత్వం బరువు తగ్గించుకోండి ఇప్పుడు బరువు అంటే నిన్న పెద్ద లిస్టు చెప్పారు ఏమిటి వస్తువులు చూడండి మెత్తిన పెట్టుకు ఊరేగుతున్నాడు అజ్ఞానం చేత ఏమిటి చెప్పండి మహాభూతాన్యహంకారో బుద్ధిరవ వ్యక్తమే చోచరా ఇచ్చాద్వేషత్ దుఃఖం సంఘాతృతి పొలం మనం కాదు వేరుగా ఉంది పెద్ద లిస్టు ఇదంతా లగేజ్ అండి ఈ సంకల్పాలు వృత్తులు సంస్కారములు వాసనలు అనేక జన్మల నుంచి వీడిని పీడిస్తున్నాయండి అది నెత్తిన వీడు పుడుతూ చస్తూ పుడుచు చస్తూ కుటుంబాలంతా వెంట వేసుకుని ఏమో పెద్ద ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నాడండి నటించట్లేదు నటిస్తున్నాడు కానీ అసలు ఆనందం అనుభవించట్లేదండి సుచారా వీడు ఎవరైనా ఉత్తరాలు రాస్తుంటే ఎట్ట రాస్తారో తెలుసునండి మేము క్షేమంగా ఉన్నాం మీ క్షేమాలు రాయండి ప్రతి వాడు ఇదేనండి మేము క్షేమంగా అసలు క్షేమం పెరుమాళ్ళకి తెలుసు అండి పెరుమాళ్ళకి తెలుసు చూడండి చిన్న దృష్టాంతం ఒక ఊళ్ళోనండి పెద్ద దేవాలయం ఉందండి ఊరు బయట ఆ దేవాలయంలో ఒక విగ్రహం కాదండి రాముడు కృష్ణుడు శివుడు నారాయణుడు సూర్యుడు గణపతి దేవి ఇవన్నీ విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు ఒక్క దేవుడు దేవాలయం కాదండి అన్ని పెద్ద విగ్రహాలు ఉన్నాయండి అక్కడ ఎలిమెంటరీ స్కూలు సాయంత్రం ఐదు గంటలకు వదిలిపెట్టారండి ముగ్గురు పిల్లలు ఈ ఊరు బయట దేవాలయం చూడటానికి బయలుదేరారండి ముగ్గురు చిన్న పిల్లలు ఏ బయలుదేరితే ముగ్గురు గుళ్ళోకి వెళ్ళిన తర్వాత వేరువేరుగా ఒక్కొక్క విగ్రహాన్ని చూడటం మొదలుపెట్టారు ఒకడు ఇటు పోయినాడు అటుపోయినాడు అన్ని చుట్టూ విగ్రహాలండి కూతుంటే ఒక విగ్రహానికి అండి బొడ్డు ఉందండి నాభి పెద్ద శిల ఆ బొడ్డులో అనవసరంగా ఏలు పెట్టాడండి ఒక పిల్లవాడు అక్కడ ఒక తేలు పిల్ల కాపర ఉందండి తేలు పిల్ల ఆ తేలు పిల్ల బాగా కొట్టేసిందండి ఎవరిని ఒక పిల్లవాడిని అయ్యా తేలు కొడితే ఎట్లా ఉంటుంది చెప్పండి తీయగా ఉంటుందా వాడు భలే బాధ అనుభవిస్తూ కానీ నేను కనుక ఏడుస్తే తక్కిన పిల్లలు నవ్వుతారేమో ఏలు నలుపుకుంటూ ఇంకో పిల్లవాడి దగ్గరికి పోయినాడు ఉరై ఉరై విగ్రహం బొడ్డులో ఏలు పెడితే బ్రహ్మానందం పరమానందం అన్నాడు మరి వాడు వదుగుతాడు చెప్పండి వాడు వదుగుతాడు ఎక్కడ ఎక్కడ రాదు నేను రాను నాకు కదా దుద్దు అక్కడ అక్కడ అన్నాడు వాడు కూడా వెళ్ళి ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళి ఆ ఏలు పెట్టాడండి బొడ్డు మరి బ్రహ్మానందం వదులుతాడో వాడు చెప్పండి బాగా అంటబడిచిందండి మళ్ళీ వాడికి నొప్పిగా ఉంది కానీ ఏడిస్తే ఇంకొకడు ఉన్నాడండి బాకీ వాడు నవ్వుతాడేమో అని వారి దగ్గరికి పోయినాడు రేపు మే ఇద్దరం ఏళ్ళు పెట్టాం ఎంత ఆనందం అంటే ఇంక చెప్పడానికి లేదన్నాడండి వాడు ఎక్కడన్నాడు దూదో అక్కడ అన్నాడు వాడు కూడా ఏలు పెడితే కుట్టింది కానీ పసివాడండి చిన్నవాడు ఓర్చుకోలేక కేవ్వని ఏడ్చాడండి ఏడ్చేటప్పటికి తక్కిన ఇద్దరు కూడా ఏడవటం మొదలుపెట్టారు అదండి అసలు కథ సరే బ్రహ్మానందం కాదు తురియో ఆనందం కాదండి యోగానందం అసలానందం ఏమిటంటే బాగా అంటబడుచిందండి సంసారం కూడా అట్లాగే ఇప్పుడు అనేక బాధలు జనులు అనుభవిస్తున్నారు కానీ అణిచిపెట్టుకుంటున్నారు మేము బాగున్నాం అందరం బాగున్నాం అని చెప్పేసి ఇదే అయ్యా మరిచిపోతే ఎవరికండి ఆనందం చెప్పండి శాశ్వతమైనటువంటి భగవంతుని మర్చిపోతే ఇంకా ఆనందం ఏమిటండి ఆనంద సముద్రాన్ని దగ్గర పెట్టుకుని దుఃఖసాగరాన్ని కొని తెచ్చుకుంటున్నాడండి వీడు చూడండి ఈ బాధలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే వీడు అనవసరంగా కొని తెచ్చుకుంటున్నాడండి ఒకరు ఇవ్వలేదండి వీడి కర్మ చూడు లేనిపో దౌర్భాగ్యమైనటువంటి కర్మ చేసి వీడు ఏ ఈ బంధనం అంతా తెచ్చుకుంటున్నాడు అని రామతీర్థులు వారండి ఒక చక్కని విషయం బయట పెట్టాడండి రామతీర్థులు ఏం చెప్పారు తెలుసండి ఏమండి జలుబు అంటే ఇంగ్లీష్ ఏమిటి అడిగాడండి రామతీర్థం జలుబు చేసింది ఏ జలుబు అంటే ఇంగ్లీష్ ఏమిటి ఏమంటే చెప్పండి క్యాచ్ కోల్డ్ చూడు డ్ అంటారండి హీ కాల్డ్ హీ కాట్ కోల్డ్ అంటే వాడికి జలుబు చేసింది అర్థం రామతీర్థులు అన్నాడు ఎవరు ఈ సృష్టి చేశారు కానీ ఈ పదాన్ని ఎంత చక్కగా ఉంది కోల్డ్ వాస్ పాసింగ్ దట్ వే ఇన్ దిస్ కాట్ ఇట్ అన్నాడండి అసలు జలుబు చేయలేదట జలుబట్ట బజార్లో పోతుంటే వీడు అనవసరంగా పట్టుకుని తెచ్చుకున్నాడట జలుబు గారు నన్ను పట్టండి అని చెప్పేసి అంతేగాని జలుబు అసలు కలగలేదట అండి భాగవతంలో శ్లోకం అండి మాతుర రసం ఓ జనులారా ఇప్పటికెన్ని తల్లుల పాలు తాగేస్తున్నారు ఇక మీదట తాగవద్దు ఏమిటి దాని అర్థం చెప్పండి తల్లి పాలు తాగవద్దంటే తల్లి గర్భంలో పూర్తవద్దు అది దానికి ఉపాయం ఏమిటి వారే చెప్తున్నారు భాగవతకారుడు మూడు పాదములతో చెప్తున్నారు ఇప్పుడు నేను నాలుగవ పాదం ఏ మానవ విగతరాగపరావరణం సురగురు సతతం స్మరంతే ఎవరు తమ జీవితంలో నారాయణమూర్తిని భక్తిపూర్వకంగా అర్చన చేసి ధ్యానం చేస్తున్నారో వాడు తిరిగి తల్లి గర్భంలో పుట్టరు ఏ మానవ చూ ఏ అంటే ఎరుబడి ఫలాని చెప్పలేదండి జాతి మత కులాలు ఇక్కడ ఏమీ లేవండి ఏ మానవ విగతరాగపరావరణం సురగురం సతతం స్మరంతి ధ్యాన హతకి ధ్యానం చేతండి ఆ జ్ఞానం అంతా తొలగిపోతుందండి సరే పాపం అంతా భస్వం అయిపోతుంది అప్పుడు చక్కగా జ్ఞానం కలుగుతుంది దాని చేత జన్మరాహిత్యం కర్మలన్నీ భస్మం అయిపోతాయండి సరే తిరిగి తల్లిగర్భంలో పుట్టకూడదంటేది ఏమిటి కర్మ ఉన్నంత వరకు వాడు పుట్టి తీరుతాడు పుట్టాల్సిందే మళ్ళీ ఈ కర్మను రహితం చేయాలంటే ఈ దేనికి శక్తి లేదండి జ్ఞానానికి కొనదండి శక్తి భగవద్గీతలోది ప్రమాణం ఒక చోటు కాదు రెండు మూడు చోటు చెప్పినారు జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అంటాడు చోటు తర్వాత స్మసాత్ అర్జున ఈ జ్ఞానం అనే అగ్ని చేత ఈ కర్మ కట్టెలన్నీ ధ్వంసం అయిపోతే ఇంకా పునర్జన్మ అనేటువంటిది మానవుడికి ఉండదండది అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ ఈ మూడు గుణాలని కొంచెం దాటటానికి ప్రయత్నం చేయండి మనస్సును దాటి దాటిపోవాలండి ఇప్పుడు మనస్ భగవంతుడు ఎక్కడున్నాడు తెలుసు మనస్సు పరిణ ఏమన్నా మీకట్టా తెలుసునంటే గీతలో ప్రమాణం ఏం బుద్ధే పరం చూడండి మూడవ రెండు ఒక అధ్యాయంలో మొదట్లో చెప్తారండి ఏం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తాత్మానమాత్మన జిశత్రు మహాబాహో కామరూపం దురాసదం బుద్ధి పరం బుద్ధికి పైన ఈ జగత్తు ఇదంతా ఎక్కడుంది సంసారం ఇదంతా బుద్ధికి లోబడి ఉందండి సరే బుద్ధికి లోబడి ఉందని చేత పుట్టడం చావటం ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నది మనం ఏం చేయాలి తెలుసిన బుద్ధిని దాటాలి అంటే మనస్సును దాటిపోవాలి మనస్సును దాటాలంటే ఏమిటి ఉపాయం మూడు గుణములు రహితం చేయాలి మూడు గుణంలో ఒక గుణం వద్దని చెప్పి పోగొట్టద్దని నేను మొదట్లో చెప్పిన జ్ఞాపక ఉంచుకోండి సత్వగుణం సత్వగుణాన్ని పోగొట్టాలనే అభిప్రాయమే వద్దండి కలలో కూడా ఉండకూడదు ఎందుకంటే ఇట్ విల్ డ్రాప్ బై ఇట్సెల్ఫ్ వన్ వీ రియలైజ్ అది మన మనస్సు అతీతంగా కనుకపోతే అది దానంతటే రాలిపోతుంది కాబట్టి అంతవరకు అది ఉండి తీరాల్సిందేనండి సరే సత్వగుణం ఇకపోతే పోవదవలసింది ఏమిటంటే రెండు గుణాలు తమో గుణం ఈ రోజు గుణత్రయ విభాగ యోగం శ్రీకృష్ణ పరమాత్మ ప్రవక్ష అర్జున నీకు తిరిగి చెప్తున్నా ఎందుకు చెప్పాలి చెప్పండి ఎవరైనా గురువు శిష్యునికి పదే పదే చెప్పాలంటే ఎంత ఉత్సాహం వారికి కలగాలి చెప్పండి ఆ ఉత్సాహం దేని వల్ల కలుగుతుంది చెప్పండి శిష్యుడి యొక్క క్వాలిఫికేషన్ అర్హత ఆ శిష్యుని యొక్క గ్రహణ శక్తి ధారణాశక్తి ఇవన్నీ బాగా పరిశీలిస్తే ఏ వారి కనుక ఇష్టమైతే ఆహా వీరు చక్కని ఉన్నతిని పొందారు అభివృద్ధిని పొందారని చెప్పి వారికి అభిప్రాయం కలిగితే నిజంగా వారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నిసార్లు అయినా చెప్తారు భూయహ తిరిగి చెప్తారు ఇప్పుడు అర్జునుడు అటువంటి వారు క్వాలిఫైడ్ ఆస్పిరెంట్ అండ్ క్వాలిఫైడ్ డిసైపుల్ ఏ కొందరు శిష్యులు అండి గురువు గారు ఎంత చెప్పినప్పటికీ గ్రహించలేరండి గ్రహించలేకపోవటం అయినా పర్వాలేదండి మరి ఒక రకంగా చేస్తారు కళ్ళ కిందులుగా అప్పుడు గురువు గారికి ఎంత బాధ చెప్పండి సోమరితనంగా కొందరు ఆశ్రమాల్లో ప్రవేశిస్తారండి ఈ సోమరితనం చేత ఏమీ సాధన చెయ్యరు సాధన చేయకపోతే ఇది ఏమైనా వంట పట్టేదండి చెప్పండిది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఏం నోటి మాటలండి అనేక జన్మల నుంచి కూడగట్టుకున్నటువంటి పాడు వాసనలు పోవాలంటే ఇట్స్ ఈజ్ ఇట్ ఎ జోక్ చెప్పండి నోటి మాటల వీ హ్యావ్ టు ట్రై సాధన చెయ్యాలి సోమరితనం ఇక్కడ పనికే రాదండి ఒక ఆయనకండి పడుకున్నాడండి వాడిని తీసుకెళ్ళి స్కూల్లో బారేశాడండి స్కూల్లో భారస్తే వాడు సోమరతనం చేత ఏమి చదవకుండా ఇట్లా తిరుగుతుంటే తండ్రి గారు ఏం చేసినారంటే స్కూల్లో వాడికి సరిగ్గా పాఠాలు అర్థం కావటం లేదేమో అని ప్రైవేట్ మాస్టర్ని పెట్టి ఇంటి దగ్గర ఇంగ్లీష్ చెప్పిస్తున్నాడు ఇంగ్లీష్ అంటే ఆయనకి తండ్రి గారు చాలా ప్రీతి తెలుగు తెలుగే చెప్తున్నారు ఈయన ఏమిటంటే ఇంగ్లీష్ చెప్పించాలని ట్యూషన్ చెప్పిస్తున్నాడు ఇంట్లో ఎవరికి వాడు అసలే సోమరి తెలుగే వాడి నోటికి తిరగటలేదు అందులో ఇంగ్లీష్ చెప్పిస్తున్నాడు అందువల్ల వాడు మాస్టర్ గారు ఇంగ్లీష్ చెప్తుంటే ఎంత బాధపడుతున్నాడంటే వాడి బోధ గురువుగారి బోధ వీడికి బాధగా ఉందండి అందువల్ల ఏం చేస్తున్నాడు ఒకసారి అడిగేశాడండి ప్రైవేట్ మాస్టర్ని మాస్టర్ గారు ఇంగ్లీష్ ఇంకా ఎంతకాలం చదవాలి అన్నాడు అండి వాడు మాస్టర్ చెప్పాడు జనరల్గా నాయన జనరల్ నాలెడ్జ్ చూస్తే ఆపేసేయి వచ్చిన దానికి గుర్త ఏమిటంటే కొత్త పాఠం చదవంగానే పాత పాఠం ఎంత చక్కగా అర్థమవుతున్నదో అంత చక్కగా కొత్త పాఠం అర్థమైతేటంటే కొత్త పాఠం చదవంగానే పాత పాఠం ఎంత చక్కగా అర్థం అవుతున్నదో అంత చక్కగా కొత్త పాఠం అర్థమైతే అనగా కొత్త పాఠం పాత పాఠం సమానంగా ఎప్పుడు తోస్తాయో అప్పుడు ఆపేసేవాయి అన్నాడు అందరికీ అర్థమైందండి పాత పాఠం చక్కగా అర్థమవుతుంది అందరు కొత్త పాఠం అర్థం కాదు కానీ పాత పాఠం అర్థమైనట్టు కనుక కొత్త పాఠం మొదట్లోనే అర్థమైతే జనరల్ నాలెడ్జ్ బాగా వచ్చిందనమాట కాబట్టి కొత్త పాఠం పాత పాఠం సమానంగా నీకు ఎప్పుడు తోస్తాయో అప్పుడు ఆపేసేవాయి అన్నాడండి వీడేం చేసాడంటే మరు చుట్టూ ఆపేశాడండి వాడు చదువు నాస్టర్ ఏరా ఎందుకు ఆపినా అంటే సార్ కొత్త పాఠం అర్థం కావటం పాత పాఠం జ్ఞాపకం రావటం రెండు సమానంగా ఉన్నాయన్నాడు ఏ ముహూర్తంలో పుట్టాడో పరమ సోమరి ఈ విధంగా శిష్యులైన వాడు ఆశ్రమాల్లో చేరి గురువు దగ్గర ఇట్లా ఉంటే ఎట్లా చెప్పండి సాధన చేయాలని కనుకనే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఈ లౌకికమైనటువంటివి రంగాల్లో ఏ విధంగా ప్రాక్టీస్ అనేది గొప్ప సహాయంగా ఉన్నదో ఈ ఆధ్యాత్మిక విషయంలో కూడా అనేక జన్మల్లో చేసినటువంటి పాప సంస్కారాలు పోవాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రాక్టీస్ అని కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ మనకు అవకాశం దొరుకుతాయి అక్కడ అభ్యాస యోగయుక్త అభ్యాసానికి యోగం అనేటువంటి టైటిల్ ఇచ్చాడని మనస్సు నిలవలేదని చెప్పి అర్జునుడు కంప్లైంట్ చేస్తే ఏం చెప్పారు చెప్పండి అయినా నేనేం చేసేది నీ మనస్సు నిలవబోతే రెండు సాధనలు చేయి ప్రాక్టీస్ అనగా అభ్యాసము వైరాగ్యము ఆరో అధ్యాయంలో చెప్తున్నా ఈ విధంగా అభ్యాసం లేకపోతే ఎవరండి ఉన్నతిని పొందేది కనుక శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఈ తమో గుణం రజోగుణాన్ని పారద్రోల్టానికి ప్రాక్టీస్ చేయమంటున్నారు అనేది అసలు ఈ గుణాలు వర్ణిస్తున్నారు వినండిది ఆ వర్ణించడానికి ముందుగా ఏమన్నాడు తెలుసు ఇదం జ్ఞానం అర్జున ఇప్పుడు చెప్పబోయే జ్ఞానం గనక చక్కగా వంటపడితే మమ సాధర్మ్యం సాధర్మేమిటి నాతో ఐక్యం నాతో ఐక్యం అవకాశం ఉంది సాధర్మం ఏమిటి ఏమిటి సమాన ధర్మం చూ రెండు వస్తువులు విరుద్ధర్మం కలిగి అయితే కలవండి కలవు ఇప్పుడు నీళ్లు నీళ్ళలో నీళ్లు పోయండి కలిసిపోతాయి నీళ్ళలో నూనె పోయండి కలవదు పైన తేలిపోతుందండి ఎందుకంటే విజాతీయమైన వస్తువులండి రెండు సజాతీయమైన వస్తువులు అయితే కలిసిపోతాయి నీళ్లలో నీళ్లు కలిసిపోతాయి కానీ నీళ్లలో నూనె కలవదు అదేవిధంగా భగవంతుల్లో ఎవరు కలుస్తారు పాపరహితమైనటువంటి నిష్కల్మషమైనటువంటి చిత్తం గల వారు ఎందుకంటే భగవంతుడు ఎంత శుద్ధుడో మనసు కూడా అంత శుద్ధంగా ఉండాలి పతంజలి మహర్షి వాట్ ఈస్ శాల్వేషన్ అనే డెఫినేషన్ చెప్తున్నారండి ఇక్కడ యోగ సూత్రం పతంజలి యోగ సూత్రం శాల్వేషన్ అంటే మోక్షం అనగా ఏమి సత్వపురుషయోహ శుద్ధి సామ్యే కైవల్యం యోగ సూత్రం అండి అద్భుతమైంది పతంజలి రాసినాడు సత్వపురుషయోహ శుద్ధి సామ్యే కైవల్యం మోక్ష కైవల్యం అంటే మోక్షం వాట్ ఈజ్ శాల్వేషన్ మోక్షం అంటే సత్వ పురుష అంటే భగవంతుడు సత్వ అంటే మనస్సు భగవంతుడు ఎంత పవిత్రుడో దేవుడు ఎంత శుద్ధుడో నీ మనస్సు కూడా అంత శుద్ధంగా ఉంటే దే బోత్ మిక్స్ టుగెదర్ చూచారా రెండు కలిసిపోతాయి సాధారణంగా ఉంటే అదే అండి సరే సమానమైనటువంటి జాతి కలవ్ రెండు కలిసిపోతాయండి అదే మోక్షం కానీ మనస్సు అపవిత్రంగా ఉండి మరి దేవుడు పవిత్రుడుగా ఉన్నాడు ఎట్లా కలుస్తుంది కానీ పాపి అపవిత్రుడు అశుద్ధమైన కార్యక్రమాలు కలిగిన ఎప్పుడు కలవలేడండి దేవుడితో ఇట్స్ ఇంపాసిబుల్ అజ్ఞానంలో పడి నానా బీభత్సం బాధలు పొందాల్సిందే చూసారా కనుక సత్వపురుషయో సామ్యే కైవల్యం శుద్ధిత్వంలో అనగా శుద్ధత్వంలో గనక సామ్యత్వం పొందితే అదే మోక్షం చూచారు మోక్షరిస్తే ఎట్లాగండి ఆర్ వై ప్యూర్ ఇన్ హార్ట్ ఫార్డ్ చూడు క్రీస్తు చెప్పిన వాక్యం ఎంత బాగుందో చూడండి చూడగలరు ఎవరు పవిత్ర హృదయం కలవారు చూచారు ఇంకా వేరే దారి లేదండి మన పవిత్రతే మన క్యారెక్టర్ బిల్డింగే మన మోరల్ ట్రైనింగే మనం ఉద్ధరిస్తుందండి సరే హృదయాన్ని బాగా పరీక్షించుకుంటూ ఉండాలి అయితే ఒక చిన్న హెచ్చరిక వార్నింగ్ ఏమిటో తెలుసండి సామాన్యంగా చాలామంది సాధనలు చేస్తున్నారండి ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు అనేక మంది సాధనలు చేస్తున్నారు ఈ వికారాలని జయించడానికి పూనుకుంటున్నారండి కానీ ఈ మాయ యొక్క ప్రభావం ఏమిటి తెలుసు జయించినట్టుగా అంటే ఏమిటి సాధకుడు జయించినట్టుగా చూపిస్తుందండి అది నటింపజేస్తుంది అప్పుడు వీడు ఏం చేస్తాడంటే సాధన ఆపేస్తాడు వరివరి మనం జయించాం కోపాన్ని అరికట్టాం కామాన్ని జయించినాం అని అనిపిస్తుంది మాయా అది ఆ వాస్తవంగా అనిపిస్తుంది కానీ టోపీ టోపీ వేస్తుందండి అది మోసం కానీ ఇంగ్లీష్లో చక్కని వాక్యం ది మైండ్ హ్యాస్ ది న్యాక్ అంటాడు చూడండి న్యాక్ అంటే జిత్తు ది మైండ్ హ్యాస్ ది న్యాక్ ఆఫ్ మేకింగ్ ది ఎస్పెరెంట్ ఫీల్ దట్ ఈస్ ఇట్స్ మాస్టర్ వైల్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ ఎ హోప్లెస్ ఫుల్ ఆఫ్ హిమ్ అన్నాడు వాడిని ఫూల్గా తయారు చేస్తుందండి కొంతకాలానికి వీడు దానికి లొంగకూడదండి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు సాధన శరీరం పడిపోయే వరకు డోంట్ లివ్ యువర్ సాధన అని చెప్పి మొదట్లోనే హెచ్చరించారు కదండి ఏషో బ్రాహ్మీ స్థితి బ్రహ్మ నిర్వాణమృత్యోంట్ లివ్ యువర్ సాధన అంటెల్ ది ఫాలో ఆఫ్ యువర్ బాడీ అది మీ శరీర పతనం అయ్యే వరకు ఈ సాధన ఆపద్దు ఎందుకు మహేంజరస్ ఫెలొస్తుంది వీళ్ళు ఎవరో చూసినా ఈ హరిషద్వర్గం ఉన్న చూడండి కామ క్రోధ ఇవే జయింపబడినట్టుగా నటిస్తాయండి వీడు ఎప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉన్నాడు కొందరు అట్లా పతనమైన వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆహా ఐ హోల్ మై మైండ్ నా మనస్సు మీద జయం పొందానని చెప్పి వీడు కొంచెం సాధన తగ్గించేటప్పటిక వచ్చి మీద పడతాయండి సరే ఇప్పుడు పాచండి నీళ్లలో పాచు ఉన్నది మనం మంచి నీళ్ళు తాగటానికి పాచిని ఇట్ట తోసామండి తోస్తే చక్కగా నీళ్లు ఉన్నది బాగా తాగినాం మీరు బయటికి రాండి పాచి మళ్ళా కమ్మేస్తుందండి చూచారా ఆ చెరువు అంతా పాచితో నిండిపోతుంది ఆ విధంగా హృదయంలో అనేక జన్మార్జితనై పాపవాసలండి మనం జయించామని చెప్పి ఎప్పుడు చెప్పు చెప్పుకోకూడదండి అది శ్రీకృష్ణ పరమాత్మ డోంట్ బిలీవ్ ఇట్ నమ్మబాకండి సరే అవి జయింపబడినట్టుగా నటింపజేస్తాయండి నటిస్తాయి వీడేవడదానికి మోసపోతారండి అవి కూర్చోండి కోపం తగ్గినట్టుగా ఉంటుంది మళ్ళీ వచ్చి మీద పడుతుందండి అది ఒక చోట ఏం జరిగిందో వినండి ఒక ఊళ్ళోనండి ఒక రైతు ఇట్లాగే ఉపన్యాసాలు జరుగుతుంటే వచ్చి కూర్చున్నాడండి ఆ రోజు చెప్పిన విషయం ఏమిటంటే అన్నదానం మహాపుణ్యం అన్నదానం మహాపుణ్యం అనే విషయం రైతు యొక్క హృదయంలో పడిందండి రే మనం కూడా పుణ్యం కట్టుకుంటే బాగున్నాం రేపటి నుంచి వ్రతం పెట్టుకుంటాం మధ్యాహ్నం ఎవడొచ్చినా కొంచెం అన్నం పెడతాం అని అనుకున్నాడండి అతిథి సత్కారం చేయాలని ఎందుకంటే పుణ్యం కాబట్టి ఆయన ఉపన్యాసంలో చెప్పాడు ఆయన అన్నదానం మహాపుణ్యం ఇంటికి వచ్చి భార్యలో చెప్పాడు ఆయమే ఎవరైనా మధ్యాహ్నం వస్తే వాడికి కొంచెం అన్నం పెట్టాల్సిందే మనం అదొక వ్రతం పెట్టుకున్నాను అని సరే అండి అట్లాగే మరుసటి రోజు మధ్యాహ్నం ఒకడు వచ్చాడండి వచ్చాడు చక్కగా గౌరవంగా వాడికి అన్నం పెట్టారు పోయినాడండి ఆ మరుసటి రోజు మళ్ళీ రెండవ రోజు కూడా వాడే వచ్చాడండి మధ్యాహ్నం సరే సరే వస్తే పెట్టాలి కదా నియమ ప్రకారం పెట్టారండి మూడవ రోజు వాడే వచ్చాడండి కొత్త వాడు కాదండి ఇప్పుడు అతిథి అతిథి అంటే ఏంటి తిథి లేనివాడు చూ అంటే లేనివాడు ఆ తిథి తిథి లేనివాడు అంటే ఈ రోజు వచ్చినవాడు రేపు రాకపోతే వాడి పేరు అతిథి అండి మీరు ఇవాడు వచ్చినోడు రేపు వస్తుంటే రేపు వచ్చినోడు ఎల్లుండి వస్తుంటే వాడు అతిథి ఎట్లా అవుతాడు వాడి పేరు ఒట్టి తిథి ఒట్టి తిథి అండి వాడు ఆ లేదండి వాడికి వాడు రోజు వస్తున్నాడండి తినమరిగాడు తినమరిగితే భార్య భర్త దగ్గర ఏమండి పుణ్యమా పురుషార్థమా వాడు సోమరిపోతాడు బాగా తినమరిగాడు మీరేమో సిద్ధాంతం సిద్ధాంతం అని వచ్చిన వాళ్ళకి అన్నాలు పెడుతున్నారు మనం పెద్ద ధనవంతులం కాదు కదా ఎవడో కొత్తవాడు వస్తే పెట్టడం న్యాయం రోజు వాడే తినిపోతుంటే ఎట్లా పెడతాం మనం కాబట్టి పెట్టవద్దని ఓ మధ్యాహ్నం ఎవడొచ్చినా పెట్టాలండి నేను వ్రతం పెట్టాను కాబట్టి నా నోటుకుండా వెళ్ళు అని చెప్పి నేను అనను అయితే నువ్వు చెప్పింది కూడా రైటే ఏమిటి రోజు వస్తుంటే వాడు తినవరి ఇది సోమరిపోతుగా ఉండి వాడికి పెడితే మనకి పుణ్యమ పురుషార్థం అని చెప్పి భర్త కూడా అంగీకారమై భార్యత ఉన్నాడు ఏమే రేపు వాడు వస్తాడు అనుకో మధ్యాహ్నం వెళ్ళు అని చెప్పి నేను మర్యాద కాదు ఎందుకంటే వ్రతం పెట్టుకున్నాను కాబట్టి నువ్వేం చేస్తావంటే మన ఇద్దరం కలిసి ఒక నాటకం ఆడదాం వాడు రాంగానే భోజనానికి నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను కొడతాను ను మళ్ళీ తిట్టు నేను మళ్ళీ కొడతాను ఈ గొడవ చూచి వాడు వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరు కొట్టు చస్తుంటే నాకు ఎక్కడ అన్నం పెడతారు వీళ్ళు అని వెళ్ళిపోతాడు ఈ నాటకం ఆడదాం సరిగా అట్లాగే మరుసటి రోజు వచ్చాడండి వాడు రాగానే భార్య తిట్టేసిందండి భర్త దంచాడండి భార్య మళ్ళీ తిట్టింది మళ్ళీ కొట్టాడండి వీళ్ళు కొట్టుకుంటుంటే వాడు అనుకున్నాడు ఇంకా లాభం లేదు అన్నం పెట్టరు తిట్టుకుంటున్నారు అని పోయినాడండి పోంగానే భార్య ఏమండు నేను నిజంగా తిట్టినట్టే తిట్టాను అని భర్త నిజంగా కొట్టినట్టే కొట్టాను వాడు తిరిగి వచ్చి నిజంగా పోయినట్టే పోయినాను అన్నాడు వాడు వాడు వదలలేదండి వాడేం వదల్లే ఇట్లా ఉంటుందండి ఈ దుర్గుణాలని జయించడం కూడా ఇట్లాగే ఉంటుంది అది పోయినట్టే పోయి మళ్ళీ నెత్తి మీద ఎక్కుతారండి వాళ్ళు కనుక శ్రీకృష్ణ పరమాత్మ వార్నింగ్ ఇస్తున్నారండి ఇది మమ సాధర్మ్యమాగత అర్జునే నాతో ఐక్యం కావటానికి ఉపాయం ఏమిటంటే మూడు గుణములు దాటవలసలు ఇదం జ్ఞానముధర్మ్యమాగత నేను చెప్పేటువంటి జ్ఞానం అంటే గుణాతీతమైనటువంటి స్థితిని కనుక ఎవరైనా పొందితే మమ సాధర్మ్యం నాతో ఐక్యం అయిపోతారు సర్గే పి నోపజాయంతే చూడండి మూడు గుణాలు చూడండి సత్వాన్ని గుర్చి వద్దండి మనం దాని ఎందుకంటే దాన్ని పొందాలి కాబట్టి దాన్ని తొలగించేటువంటి పద్ధతి అంత వద్దనే వద్దండి సత్వగుణం చాలా మంచిది వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్ అది దాన్ని ఆహ్వానం చేయాలండి ఇకపోతే విడవలసిన ఏమిటంటే గో బ్యాక్ అని చెప్పవలసింది ఈ రెండండి ఏది రజోగుణం తమోగుణం రజోగుణం అంటే నిర్వచనం చూడండి శ్రీకృష్ణవర్మ రజో రాగాత్మకం విధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబ్నాతి కౌంతేయ కర్మసంగ నిబధ్నాతి అనేది కామన్గా ఉన్నదండి చూడండి రజోగుణం తమోగుణం వీటన్నిటికీ నిబద్నాతి బంధింపు చేస్తున్నది మానవ చూ దేంతో అండి కట్టేది తాడు లేక గొలుసు గొలుసుతో బంధించేస్తున్నదండి ఏది ఈ రెండు ఈ పాడు గుణాలు చూడండి రజో రాగాత్మకం విద్ధి తృష్ణుద్భవం తన్నిబ్నాతి కౌంతేయ కర్మసంగ తృష్ణ తృష్ణ అంటే అండి అత్యాశ ఈ రజోగుణం ఎవరికైనా ఉందా గుర్తు ఏమిటండి అత్యాసండి వాడు ఏదో భగవంతుడు ఇచ్చింది చాలు కదా అని చెప్పి తృప్తి లేదండి సంతృష్టి లేదు ఇంకా పొందాలి ఇంకా పొందాలి అని చెప్పి ఆశ ఆశనం చేస్తుందండి వాడిని ఒక చోట ఒక చిన్న గాథ చదివాను చాలా ఉందండి ఏమిటంటే ఒక రైతుకి ఒక ఎకరం పొలం ఉందండి ఊరు దాంట్లో చెరుకు పైరు వేశాడండి చెరుకు పైరు అది ఎంత లావు ఎరువులన్నీ వేశాడండి సల్ఫేట్లు బాగా వేసేప్పుడు ఇంత లావు ఊరిందండి బాగా లావు ఊరింది ఇంకా పదిహేను రోజుల్లో కోతకు వస్తారండి దేన్ని చాలా లాభం వచ్చేట్టుగా ఉందండి ఆ సమయంలో ఇంకా పదిహేను రోజులు బాగా నీళ్లు కడుతున్నాడు దాన్ని పోషిస్తున్నాడండి ఒక రోజు తెల్లవారుజావన లేచి చూచాడండి పొద్దున్నే సూర్యోదయం కాంగన చూస్తే కొంత ఐదు గజాల మేర నవిలేసి బాగా తొక్కి తొక్కి ఆ చెరుకు కూడా నవిలేసినటువంటి దృశ్యం చూచాడండి రైతుకి ఎంత బాధ కలుగుతుందండి అటువంటి దృశ్యం చూస్తే చెమట కార్చి వాటన్నిటి పోషించినటువంటి రైతుకి ఇటువంటి దృశ్యం చూడగానే పరమ దుఃఖం కలిగింది ఎవరు చేశారు ఈ పని ఆ మరుసటి రోజు ఇంకా కొంచెం అట్లాగే నలిగి నాశనం అయిపోయిందండి ఇక రోజు ఏం చేశాడు చూసండి దీపం పెట్టుకున్నాడండి దీపం పెట్టుకుని రాత్రి మేలుకొని కూర్చున్నాడు ఇక్కడ ఎవరు వచ్చారు ఏ జంతువునం వచ్చిందో ఏం జరిగింది అని చెప్పి లైట్ పెట్టుకుని కూర్చుంటే అర్ధరాత్రి వెళ్ళండి ఆకాశంలో నుంచి ఒక తెల్లటి ఏనుగు కిందకి దిగిందండి అర్ధరాత్రి వేళ ఏనుగు ఆ ఏనుగు బాగా ఈ నవిలి నవిలి తిని తిని బాగా తొక్కి తొక్కి తెల్లవారే ముందుగా మళ్ళా ఎగిరిపోయిందండి వరి వరి ఇది కారణం అని చెప్పి ఈ ఏనుగు ఎక్కడి నుంచి వస్తున్నది ఎక్కడికి పోతున్నదో నాకు కనిపెట్టాలి అని చెప్పి మరుసటి రోజు ఏం చేశాడో తెలుసు అర్ధరాత్రి వేళ దిగింది కదండి బాగా మేసిన తర్వాత మళ్ళీ పొద్దున్నే పోయింది కదా పైకి దాన్ని తోక పట్టుకున్నాడు తోక పట్టుకుంటే ఓ రేవ్ అని తీసుకుపోయి స్వర్గంలో బారేసిందండి స్వర్గంలో బారేసి వీడు దేనికైనా మంచిదైనా సంచి తీసిపోయినాడండి వాడు వెళ్ళేటప్పుడు అక్కడండీ బంగారపు ముద్దలు ఇంతంత ముద్దలు పడేసాను స్వర్గంలో బంగారుపు ముద్దలు అంటే ఎంత ఆనందపడ్డాడు వండర్ఫుల్ అని సంచి బంగారపు ముద్దలు వేసుకుని మళ్ళీ అర్ధరాత్రి వాడు మరుసటి రోజు దిగుతుంది కదండి దాన్ని తోకబట్టుకున్నాడు అని తోకబడితే మళ్ళా కిందకి దిగింది చక్కగా తన ఇంట్లో ప్రవేశించి బంగారం అంతా దాచుకున్నాడు కానీ పక్కింటి వాడు కనిపెట్టాడు కనిపెట్టేశాడు ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి భీదవాడు ఏదో మధ్య రకం ఒక ఎకరంగత పొలం ఇంత బంగారం ఎక్కడ సంపాదించినాడని చెప్పి పక్కవాడు జాగ్రత్త పోలీసులు చెప్పేస్తాను అసలు విషయం ఏమిటో చెప్పు అన్నాడు వాడు అట్లాగే వాడు పక్కింటి వాడికి చెప్పాడు ఆ పక్కింటి వాడికి దాదాపు పది మంది వచ్చారండి దగ్గరికి ఆ వరుస ఇళ్ళ వాళ్ళంతా వచ్చి చెప్పు ఎక్కడ దొరికిందని ఇక చెప్పక తప్పదు ఎందుకంటే వీడు అసలు బయట చెప్తే అసలుకే మోసం వస్తుందని ఈ పది మందిని కూర్చోబెట్టిన ఆయన అర్ధరాత్రి ఒక ఏనుగు వచ్చింది దాన్ని తోకబట్టుకున్నాను అది తీసుకెళ్లి స్వర్గంలో బారేసింది స్వర్గంలో కావాల్సిన బంగారం ఉంది నేను తెచ్చుకున్నానని సరే అని మేము నువ్వు ఒక్కడే తింటే అట్లా మేము కూడా తినాలా లేదా స్వర్గంలో బంగారం మేము కూడా సంచులు తీసుకుని బయలుదేరుతాం నువ్వు రాత్రి తోక పట్టుకుని మళ్ళీ పైకి పో నీ మేము పట్టుకుంటాం నా కాళ్ళు వాడు పట్టుకుంటాడు నా కాళ్ళు వాడు పట్టుకుంటాడు ఒక హ్యూమన్ చైన్ హ్యూమన్ చైన్ వాడు తయారు చేస్తాం మానవుల గొలుసు నువ్వు మొదటి తోక పట్టుకో అన్నారండి అట్లాగే పొద్దున్న రాత్రి అది మేసేసింది పొద్దున్నే వెళ్ళేటప్పుడు మొదటి తోక పట్టుకున్నాడు వాడి కాళ్ళు ఇంకోటి పట్టుకున్నాడు ఈ విధంగానండి ఇరవై మంది వేలాడానికి పోతున్నది ఏను తీసుకుపోయి పోయి ఇంకా స్వర్గం అండి పది గజాలు ఉందండి అప్పుడు తోక పట్టుకుని ఆయన కింద వాడు అడిగాడు ఏమయ్యా స్వర్గంలో ఎంత బంగారం ఉందని వాడు ఇంత అని చెప్పి తోక వదిలేశాడండి అందరూ ఢమ్మని కింద అందరూ కింద పడ్డారు వెర్రోడు కాకపోతే ఒక రెండు నిమిషాలు ఓర్చుకోకూడదు ఆశ దరిద్రపాష దరిద్రపాష శ్రీకృష్ణ పరమాత్మ తృష్ణ అన్నారండి తృష్ణ అంటే అత్యాశ్ రజో రాగాత్మకం విధి తృష్ణం తన్ని బాతి కౌంతే కర్మసంగం ఈ రజోగుణాన్ని గురించి ఇంకా చెప్పవలసింది లేదు అందరికీ తెలుసును కామ క్రోధ లోభ మోహ ఈ హరిషడ్వర్గం అంతా రజోగుణానికే వస్తుంది ఇకపోతే దంభ దర్ప ఈర్ష్య అసూయ ద్వేషం అపకారం హింస ఇవన్నీ కూడా అండి రజోగుణానికి వస్తుందండిది కానీ రజోగుణం చాలా డేంజరస్ దాని హృదయంలో ఉంటే దాన్ని పెకిలించి అవతల బారేయాల్సిందే కానీ దానికి ఏం మాత్రం కూడా ఇక్కడ చోటు ఇవ్వకూడదండి ఇది రజోగుణం పోతే తమోగుణం తమోగుణం అంటే ఏం తెలుసు వట్టి బద్ధకం ఏ సోమరితనం నిద్ర తిండి తిండి బాగా తింటాడండి వాడు తిండి నిద్ర తిను మీరు అడగచ్చేవంటే తమోగుణం వాళ్ళు గురువు ఎవరైనా ఉన్నారా గురువు అని ఉన్నాడండి ఒక ఆయన ఎవరంటే కుంభకర్ణుడు అండి కుంభకర్ణుడు ఆయన దగ్గర వీళ్ళంతా మంత్రోపదేశం పొందారండి ఎవరు తమోగుణం వాళ్ళు మరి రజోగుణం వాళ్ళ దగ్గర ఎవరైనా గురువు ఉన్నాడంటే రావణాసురుడు అండి రావణాసురుడు చూడు వీరిద్దరు చూ సత్వగుణం కలిగిన వారి గురువు అంటే విభీషణుడు చూడండి ముగ్గురు రాక్షసులు మూడు గుణాలతో పుట్టారండి ఎంత విచిత్రమో చూడండి అది విభీషణుడు సత్వగుణం రావణాసురుడు రజోగుణం కుంభకర్ణుడు తమోగుణం ఇప్పుడు తమో గుణాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ వర్ణించేటప్పుడు ఇది హోప్ ప్లస్ నాయన ఎందుకు పనికిరాదు ఇది పుణ్యం లేదు పురుషార్థం లేదు గోడ గోడకేముందండి పుణ్యమా పాపమా చెప్పిన ఏమి లేదు గోడ చెడమైంది అదేవిధంగా ఈ బద్ధకం కలిగిన వాళ్ళు తమోగుణం సోమరులు అండి ఊరికే నిద్రపోతుంటారు టైం అంతా వేస్ట్ చేస్తుంటారండి ఉపనిషత్తులు ఏం చెప్పినా తెలుసు ప్రమాదో ప్రమాదం అంటే సోమరితనం మన తెలుగులో ప్రమాదం కాదండి తెలుగులో ప్రమాదం అంటే యాక్సిడెంట్ అని ఇటువంటిది అంటుంటారు కానీ సంస్కృతంలో ప్రమాదం అంటే సోమరితనం కర్తవ్య కదా ప్రమాదే తృంభతే చూడండి చీకటి ఎక్కడుందో మనకి తెలియదండి పగలు చూ పగలు ఎక్కడ దాక్కుంటుందో కానీ సూర్యుడు అస్తమిత్తంగానే చీకటి అమాంతంగా వచ్చి మీద పడిపోతుందండి అదేవిధంగా ఈ తమో అనేక జన్మల నుంచి హృదయాల్లో కాపర ఉంటున్నది ఎందుకంటే వీడు మర్చిపోయినాడు భగవంతుని సార్ దేవుణ్ణి మర్చిపోయినాడు ఆధ్యాత్మికత మర్చిపోయినాడు సాధువులు గుర్చొం పట్టించుకోవటం తన హృదయంలో ఆత్మన వాడు తెలుసుకోవటం లేదు తినటం నిద్ర ఇదంతా ఉందండి ఒక మ్యాస్టర్ గారు అండి ఎలిమెంటరీ స్కూల్స్లో చాలామంది పిల్లలు నిద్రపోతున్నారండి మత్తుగా ఉన్నారండి అప్పుడు పిల్లలారా మీలో బకంగా ఉన్నవాళ్ళంతా లేవండి అన్నాడండి ఎవరు మ్యాస్టర్ గారు ఒక పిల్లవాడు కూర్చునే చెప్తున్నాడు లేవటానికి కూడా బద్ధకంగా ఉంది అన్నాడు వాడు బద్ధకంగా ఉన్నవాడు లేవంటే వాడు ఈ జవాబు చెప్పాడండి వాడు పూర్వజన్మలో నల్లమందు బాగా తిని ఉంటాడండి నల్లమందు ఈ విధంగా తమో గుణం కలి నిద్ర బద్ధకండి ఏమి ఇంకా రజోగుణం వాడు కొంత మేలు ఎందుకంటే అబద్ధం మాట్లాడతాడు అవతల వాడు చెంప మీద కొడతాడు మళ్ళీ నిజం మాట్లాడతాడు వాడు చూసాడు ఏదో దారికి ఈ తమో వాడు ఏమి లేదండి నిద్ర బద్ధకం తిండి ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తమోగుణం రజోగుణం వీటి యొక్క లక్షణాలు చెప్తారండి ఈ అధ్యాయం అంతా కూడా ఎక్కువగా ఇదే వీటి లక్షణాలు చూడండి ఊర్ధ్వం గచ్చంతణం కలిగిన వాడు ఊర్ధ్వలో కలిగిపోతాడండి మధ్య తిష్టంతి రాజసాహ జగన్యగుణ వృత్తిస్థ అధో గచ్చి తామసాహ తమో గుణం కలిగిన వారు మూఢయోగునులు చూడండి అంటే జంతువులుగా కూడా పుట్టవచ్చండి చూచారు ఎందుకు వచ్చింది దౌర్భాగ్యం కనుక హృదయాన్ని బాగా పరిశోధించుకునే రజోగుణం తమో గుణం ఎంత శీఘ్రంగా మనం పారద్రోలి అంత మంచిదండి చాలా దీనివల్ల కలిగే ఫలితం ఏమిటని అనొచ్చు సత్వగుణం కలిగితే వచ్చే ఫలితం అంటే సుఖం చూ రజోగుణం కలిగిన వాళ్ళ దగ్గర ఫలితం ఏమిటంటే దుఃఖం తమో గుణం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే అజ్ఞానం చూడు సత్వాత్ జ్ఞానం రజసో ప్రమాదమాహౌ తమసో క్యాహు సాత్విక నిర్మలం ఫలం సాత్వికం నిర్మలం ఫలం సత్వగుణం కనుకుంటే మహాసుఖం కలుగుతుందండి ఈ రజోగుణం కలుగుంటే దుఃఖం కలుగుతుంది తమోగుణం కలుగుంటే అజ్ఞానం కలుగుతుందండి ఈ విధంగా ఈ బంధనానికి అన్నిటికీ కారణం ఏంటంటే మూడు గుణాలే అంటాడు చూడండి ఏర్పడ్డాయి మనస్సు వల్ల మనం ఎక్కడికి పోవాలం మనస్సును దాటినటువంటి ఆత్మస్థితిలోకి వెళ్ళాలి ఏం బుద్ధే పరం చూడు అది ఎట్లా లభిస్తుంది అంటే మెడిటేషన్ కొంచెం ధ్యానం అలవాటు చేయండి నేను పదే పదే చెప్తూనే ఉన్నాను మెడిటేషన్ ప్రాక్టీస్ మెడిటేషన్ ఎందుకంటే కనీసం మీరు ఒక అరగంట అయినా లేకపోతే ఇంకా అవకాశం ఉంటే గంట అయినా ప్రతిరోజు ఉదయం పూట కానీ ఇప్పుడైనా కానీ కొంత అభ్యాసం చేయటం మంచిదండి ఎందుకంటే మన హృదయంలోనే అంత ఆనందం ఉన్నప్పుడు వై కాంటు వీ రియలైజ్ ఇ చెప్పండి ఏదో శాస్త్రములు చెప్పారు పెద్దలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ చెప్పినారు విశ్వాసం ఉండాలా చెప్పండి ఫెయిత్ ఉండాలి విశ్వాసం కలిగి ఉండి నాలో ఆత్మ నాలో ఆనందం నేను ఎందుకు పొందకూడదు ఆనందం అనేది బయట ఉన్నదని చెప్పి ఎవరో సామాన్యులు అనుకుంటారే కానీ ఆ బయటది ఏమిటంటే రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్ ప్రతిబింబ సుఖం అనేది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అసలు సుఖం అనే ఎందుకు కలుగుతుందో చెప్తాను వినండి సైంటిఫిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సుఖం అనేది చాలా సంకల్పం ఇప్పుడు చూడండి మామిడి పండు దృష్టాంతం చూడండి మామిడి పండు మీద ఎందుకు మనకంత ప్రేమ చెప్పండి ఎందుకంటే పదే పదే పదే పదే దాని గురించి సంకల్పం చేస్తుంటాడు ఇది బాగుంటుంది రుచిగా ఉంటుంది తీపిగా ఉంటుంది దాని గురించి పదే పదే సంకల్పం చేస్తుంటాడు అది మన దగ్గరికి వచ్చింది అనుకోండి ఎవరో తెచ్చిచ్చారు మార్కెట్కి వెళ్ళి తెచ్చారు వెంటనే సంకల్పం కొంచెం తగ్గిపోతుందండి చూచారా దూరంగా ఉన్నప్పుడు తినాలి అనుభవించాలనేటువంటి సంకల్పం మామిడి పండు దగ్గరకు వచ్చేటప్పటికీ తగ్గిపోతుందండి చూసారా ఇప్పుడు దాన్ని చెక్కు తీసుకునే ఒక మొక్క తినండి ఇంకా తగ్గిపోతుందండి ఏది సంకల్పం ఎప్పుడు సంకల్పం తగ్గిపోయిందో ఆ సంకల్పం కింద ఉన్నటువంటి అధిష్టానం ఆనందం కొద్దిగా దీని మీద దీంతో ప్రతిబింబిస్తుందండి మనస్సులో ఆ ప్రతిబింబ ఆనందం మామిడి పండులో నుంచి వచ్చింది అని పొరపాటును అనుకుంటున్నాడండి వీడు అర్థమైందండి మామిడి పండులో నుంచి ఆనందం రావటం లేదండి వీడు ఎప్పుడు సంకల్పం రహితం అయిపోయిందో అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మానందం కొంచెం అనుభవానికి వచ్చిందండి సార్ అనుభవానికి వచ్చేటప్పటికి అది అట్లా దాని నుంచి వచ్చినట్టు భావన చేస్తున్నాడు ఎక్కడికో పోతున్నదండి పోతుండే ఎముక దొరికింది దాని బాగా కొరుకుతున్నది పళ్ళు ఓడిపోయినాయి తన రక్తం ఎముక మీద పడింది నాకుతున్నది ఆహా ఎముకలో నుంచి ఎంత రక్తం వస్తున్నది ఎంత ఆనందం అని చెప్పి అనుకోవటం ఎంత హాస్యాస్పదం చెప్పండి వాస్తవంగా ఎముకలో నుంచి రక్తం వస్తుందా లేదు తన నోట్లోంచి వచ్చిన రక్తం ఎట్లా పీల్చుకుంటున్నదండి అదేవిధంగా ఆనందం అనేది బయట లేదండి మన సంకల్పం ఎప్పుడు రహితం అయిపోయిందో అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం అట్లా ప్రతిబింబించిందండి ఆత్మానందం అది బయట నుంచి వచ్చినట్టుగా భావన జరుగుతున్నదండి సరే కనుకనే యాజ్ఞ తన భార్య మైత్రేకి రహస్యం చెప్తానండి బృహదారణ్యోపనిషత్తు అండి బృహదారణ్యం ఎంత చక్కని బోధు ఆ ఎవరికంటే భార్య అయినటువంటి మైత్రేయ కూడా చెప్తాడు అమ్మా సుఖం అనేది వస్తువులో ఉన్నదేమో అని చెప్పి అనుకుంటున్నావేమో కాదు చూ నవరే పత్యుకామాయ పతిస్ ప్రియో భవతి ఆత్మనస్సు కామాయ పతిస్ప్రియవతి నే జాయాయ కామాయ జాయా ప్రియా ఆత్మనస్సు కామాయ జాయా ప్రియాతి ఆత్మారే ద్రష్వ శ్రోతవ్య మంతవ్య విదిధ్యాసివ్య కాబట్టి పరమానంద సాగరమైనటువంటి ఆత్మను గురిచే తెలుసుకోండి ఆత్మను గుర్చే బాగా అనుభవించండి అని చెప్పి యాజ్ఞవల్కుడు భార్యకి చక్కగా ఉపదేశం చేస్తాడు బృహదారుణి ఉపనిషత్తులో కనుక ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసు హృదయంలో ఉన్నటువంటి ఈ ఆనందం ఏ విధంగా మనం అనుభవిస్తూ ఉంటే ఈ మూడు గుణాలు రహితం కావాలి మూడు గుణాలు దాటాలంటే ముందు సత్వగుణం దగ్గరికి రావాలి సత్వగుణం వచ్చిన తర్వాత ఇట్ విల్ ఆటోమేటికలీ డ్రాప్ బై ఇట్ ఇక సత్వం కూడా వచ్చిందంటే మనం మోక్షం పొందినట్టే వీ హ ఆల్రెడీ ఇట్ ఇన్ సాల్వేషన్ ఎందుకంటే ఈ తర్వాత ఇంక పొందవలసింది ఏమి లేదండి అది డ్రాప్ అయిపోతుంది అమనస్కం ఆ మనస్సు అనేది రహితం అయిపోయిందో అమనస్క స్థితి అంటే మన మనస్సును దాటినటువంటి ఆత్మస్థితి కలుగుతుందండి సరే అక్కడ ఎంత ఆనందం కలుగుతుంటే ఈ ధ్యానంలో నిజం ఎవడొచ్చి పిలిచినా కూడా పలకడండి ఈ దీన్నే అనుభవిస్తుంటే దూడ తల్లి పాలు తాగుతుంటే ఎంత ఆనందపడుతుండే తాడు లాగితే వస్తుందండి ఆ విధంగా ఉంటుందండి ఇది కొంచెం బాగా అనుభవించాలి ధ్యానం అంతా నేర్చుకోవటం చాలా మంచిదండి చూసాను ఈ విధంగా సాధన చెయ్యాలండి గుణానే తోహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖు అనే ఈ మూడు గుణములు దాటినవాడు జన్మ దుఃఖం జ్వరా దుఃఖం ఇవన్నీ దాటిపోతాడని చెప్పి కృష్ణ పరమాత్మ చెబితే అర్జునుడు గారికి సందేహం కలిగిందండి కృష్ణ ఎంత అద్భుతంగా ఉంది మీ యొక్క బోధ మూడు గుణాలు దాటమని అట్లా ఎవరైనా దాటినారా చూ ఆ విధంగా మూడు గుణములు దాటినటువంటి గుణాతీతుని యొక్క లక్షణం ఏమిటి వారి యొక్క ప్రవర్తన ఏమిటి వారు ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా వారు వ్యవహరిస్తారు దయచేసి సెలవు అని చెప్పి అర్జున్ ప్రశ్న ఏమండి ఇదొరకు స్థితప్రజ్ఞ రెండో అధ్యాయంలో అడిగినట్టుగానే అడిగారండి స్థితప్రజ్ఞ కా అని ఎక్కడ అడిగారే ఇక్కడ కూడా తైర్లింగైన్ ప్రభో హిమాచారథం స్త్రీన్ గుణాన మూఢగొడములు దాటిన వాడు ఎట్లా ప్రవర్తిస్తాడంటే చక్కని ఎగ్జాంపుల్ దృష్టాంతం చెప్తున్నాడు అండి ఏమిటంటే సమత్వాన్ని కాపాడుకుంటాడు ఈక్వలిబ్రి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు ఇటు సుఖం కానీ మానం కానీ అవమానం కానీ శీతం కానీ ఇది ఏమి లేదండి బ్యాలెన్స్ అచలోఎం సనాతన పర్వతం పర్వతం అండి పర్వతం మీద చలిగాలి కాసిన వీచినా ఏ వేడిగాలి కాసినది ఏమైనా కదులుతుందా తరంగములుచ్చి చెల్లింపజేసిన కదులుతుందా బాణం వేసినా కూడా కదులుతుందా పర్వతం ఆ విధంగా ఉంటాడండి పర్వతం అది గుణానే తా ప్రకాశంచ ప్రవృత్తించ మోహమే వచ్చ పాండవ నేష్ట సంప్రవృత్తాని నీవృత్తాన్ని కాక్ష ఉదాసీన ఉదాసీనో గుణైర్యో విచాజతే గుణావర్తంతేంగతే సమ దుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మకాంచుయా ప్రియోధీరత్మ సంస్థ ఈ విధంగా బ్యాలెన్స్ కీపప్ చేసిన వాడే గుణాతీతుడు అంటాడు ఇంతక అలాధమైనటువంటి జ్ఞానం చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే భక్తి వల్ల ఈ జ్ఞానం కలుగుతుంది అన్నాటించు ఆ భక్తికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూడండి పండు కావాల్సిందే కానీ పండు పుష్పంలో నుంచి వస్తుందని చెప్తున్నాడు మాంచయో అవ్యభిచారేణ భక్తియోగే సేవే సగుణాన్ సమతి చైతాన్ేణ భక్తేన అచంచలమైనటువంటి భక్తి చేత లక్షణం మానవుడికి కలుగుతుంది చక్కగా జ్ఞాన విచారణ చేసి ధరిస్తాడని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అధ్యాయంలో హృదయ పరిశోధన ఏదైనా దుర్గుణములు పాపములు ఇవన్నీ కనుక ప్రవేశిస్తుంటే కొంచెం నెమ్మదిగా వాటిని మెడబెట్టి గంటటం మంచిదండి అది అక్కడేం దయచూపవలసిన పని లేదండి అవి ముందు హఠం వేస్తాయండి కూడా మనం లొంగకూడదు వాటి బోధలకు మనం అను వాటి దాసులైనట్టుగా మనం ఎప్పుడు ఉండకూడదండి వాటిని మెర్సిలస్లీ డ్రైవిట్ ఆఫ్ అంతే ఏవైనప్పటికీ ఇవ్వడు ఎందుకో తెలుసుకోండి ఇప్పుడు పాపాలు కనుక హృదయంలో ప్రవేశిస్తే మనం చేసే కర్మ దోషభూ ఇష్టంగా ఉంటే ఆ విశ్వ నోట్ చేసుకుంటూ ఉంటుందండి పధానవాడు అబద్ధం మాట్లాడాడు పధానవాడు దొంగతనం చేశాడు ఇంకొకడు అన్యాయం చేశాడు ఇంకొకడు అవినీతి పాల్పడ్డాడు ఎవరు చూడటం అనుకోబాకండి విశ్వ మూడిట్లో నోట్ చేసుకుంటుందండి శారీరకంగా వాచికంగా మానసికంగా కూడా నోట్ అవుతుందండి సరే ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఏదైనా నోటుతో పెద్ద అబద్ధాలు మాట్లాడి ఏదైనా దొంగతనం చేసినా లేకపోతే శరీరంతో చేస్తే వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు కానీ మానసికంగా కూడా అక్కడ దోషం అండి సరే త్రికరణ దోషం మూడిట్లో కూడా దోషం ఉండకూడదు ఏది విశ్వ ప్రభుత్వం నిజ అంటే యూనివర్సల్ గవర్నమెంట్ ఎప్పుడు వారికి ఎన్ని కళ్ళు ఉన్నాయి ఎన్ని చేతులు ఉన్నాయని మీరు అడుగుతారేమో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత మనం పురుషోత్తంలో చెప్పడం లేదండి సహస్రం అనేకం అన్నమాటది అనేక చేతులు అనేక కాళ్ళు పుస్తకాలు ఇవి అవి ప్రతి కర్మ అక్కడ నోట్ అవుతుందండి చూడండి ఎవడేమి తగ్గినడంటే పుల్లయ్య దగ్గినాడు వెంకయ్య తుమ్మాడు అని అంతేది కూడా టేప్ రికార్డు అయిపోతుందండి దాన్ని తప్పించుకోవడానికి వీలు కాబట్టి మనం ఇప్పుడు చేసే కార్యం కర్మ శుద్ధంగా ఉండాలి అయితే కొందరికి సందేహం కలగచ్చు విశ్వ అంటే ఏమిటి అనేవి చెబతాను వినండి పరమాత్మ ప్రెసిడెంట్ ఈశ్వరుడు ప్రైమ్ మినిస్టర్ బ్రహ్మదేవుడు ప్లానింగ్ మినిస్టర్ ఇంద్రుడు హోమ్ మినిస్టర్ కుబేరుడు ఫైనాన్స్ మినిస్టర్ కుమారస్వామి డిఫెన్స్ మినిస్టర్ వరుణుడు అగ్రికల్చరల్ మినిస్టర్ సరస్వతి ఎడ్యుకేషన్ మినిస్టర్ వాయుదేవుడు హెల్త్ మినిస్టర్ నారదుడు రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఇదండి విశ్వ ప్రభుత్వం దీనిలో ఒక ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఫారిన్ మినిస్టర్ లేదండి ఎందుకంటే ఫారిన్ అనేది అసలు లేనే లేదండి భగవంతుల్లో విదేశ అనేది లేదు అంత స్వదేశమే అంత వారి యొక్క కుర్చిలోనే ఉన్నదండి బ్రహ్మాండం నథింగ్ ఫారిన్ ఎవరిథింగ్ ఇండిజినస్ చూ అంత దేశీయ శాఖ కానీ విదేశం అనేది లేదు కాబట్టి భగవంతుడి విశ్వ ప్రభుత్వాన్ని అంత చక్కగా నడుపుకుంటూ ఎవరు ఏదేది చేసినా కూడా అంత టేప్ రికార్డ్ అయిపోతుంటే ఇక పాపం ఎట్లా చేస్తారు చెప్పండి ఒకవేళ పాపం చేసినారు దేవుడు ఏం చేయగలరు అకార్డింగ్ టు లా హీ మస్ట్ సఫర్ అంత పాపం చేత దుఃఖం పుణ్యం చేత సుఖం జ్ఞానం చేత మోక్షం ఇదండి శాసనం ఈ శాసనానికి అనుగుణ్యంగా మనం పోవాలి పాపాన్ని తొలగించుకుని పుణ్యాన్ని చేయాలి జ్ఞానాన్ని పొందాలి మోక్షం మనం తప్పకుండా అనుభవించాలని ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ పదమూడు పద్నాలుగో అధ్యాయం గుణత్రయ విభాగ యోగం గురించి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పి వివరించినారు హరివమానాడు ీ నా రూపములూ నిజ జేజా మంగళోరమణి నా రూపములూ నిజ జేజా సా చేత పురానివాస సా చే